ఒక పాట పడినాక మనం ప్రభు బలలో పాల్పొందుదాం ఏసు చావుంది శిలోపై అందరికీ వస్తా అనుకుంటా కదా ఏసువా ఎంత గొప్ప శ్రోజను నీ కోరకే నా కోర కేందే సీలు పై కోరకే నా కోర కే నది వాళ్ళే సురాత సీలువలూ నివాహించే నది వాళ్ళే యే సురా సివాలు పాపాము కడి గే మో తుడి పాపా మో కడి గే మలి తోడి ఆ ప్రశాస్త రాశాస్త ీ గోర కేర నీ పాడు చుకో నేరే నీ పాపాములో పాప డా ఆస్మా తన భూ శుద్ధి ప చుకో ీ ఆత్మా తన శుద్ధి పరచుకో అంగీకరీ చూయేసు అంగీకరీ చూయేసుకోర కేర కే को रके ना को रके पापा शिक्षा पुंदा तुंती मन शिक्षा प्रावे वाही चेनु पापा शिक्षा पुंदा तुंती मन शिक्षा प्रावे साहिंचे नु నలుగా గోటా బాడే పొడవాడే నీకై నలుగా గోటా బాడే పొడవాడే నీకై అంగీకరి చూసు అంగీకరి చూయేసు నీ కోరే నా కోరగే ప్రబల్ల పాల్పొందు పరిశీలించుకుందాం నీలో ఇంకా ఏమైనా ఆశకరం ఉంటే ఏదైనా పాపంలుంటే ఒప్పుకోండి ఆయన కరికరం పొందుకోండి పాపక్షమాపణ పొందుకోండి ఆయన శరత్నలో పాల్పొందడానికి అవకాశం ఇది మంచి అవకాశం అనేకులు ఇటువంటి అవకాశాన్ని పొందలేకపోతున్నారు ఆయన ఉచితంగా మనకు అనుకరిస్తారు ఆయన శరీరంలో ఒక భాగంగా తయారుగా అనుకోండి అని రాకముందు మన మంతరం ఆ రీతిగా తయారు మనం పొందితే కాక అనేకులు నందులో కనిపించాలా అది మనకు అనుకరించబడ్డ పిలుపు ఒకవేళ మీరు పాపం చేయకుండా ఉంటే ఆయనని ఘనపరచండి స్థుపించండి మహిమపరచండి వదరాలు ప్రభు అని చెప్పండి అలాగే థ్యాంక్ యూసెస్ థ్యాంక్ యూ చీసెస్ అయినా ప్రమాటలతో ప్రియరత్నం చేసిన ప్రతి పాపం క్షమించటి ప్రభావ ఓ ప్రభావ మీకేమి పనిలో కానీ వ్యతిరేకంగా ఎన్ని సార్లు మేము పాపం చేసినా అయిన మీ ప్రభు మమ్మల్ని పరిచినారు సహించినారు రక్తంలో మళ్ళీ అడిగినారు మీ యొక్క పక్షులు ఆత్మభిషేకం అనుగ్రహించినారు కృపవాళ్ళు ఓ ప్రభావ ఓనైనా పనిలో ఒక జ్ఞానం అనుగ్రహించినారు ఆత్మ ఫలం అనుగ్రహించినారు దాని పచ్చి మీకు ఎంతో బాధగాన మహిమ ప్రభావం సమస్త ఘనత మహిమ ప్రభావం ప్రభు తాను అప్పగిపడ రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి విరచి ఇది మీ కొరకు విరబడిన నాయక శతం దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏస్తు క్రీస్తు ప్రభు చెప్పారు పరుషు తరగతాన్ని ఏసయ్యా మేం ఇంకనూ పాపలమై ఉండగా మాకు ఈ లోకంలోకి వచ్చినా మేము రక్షించిపోయిన వారమ్మని రక్షించుకోవడానికి మీద వచ్చినారు ప్రవ్వ మమ్మల్ని వెతుకున్నారు రక్షించినా దాన్ని మీకు వందాలి మా పాపాలు క్షమించినా మీకు వందాలి ప్రవ్వ అదే మేము పాపం చెయ్యం మేము పరిశుద్ధంగా జీవిస్తాం ఎందుకంటే మీరు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తాం ఆయన జ్ఞాపకార్థంగా ప్రభావం మీ శరణంలో మేము పాల్పోతుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి మాకు అందరికీ దయచేయమని నేను సీకరిస్తున్నా ప్రార్థిస్తాం తల్లి ఆమె అవసరం చదువుపై కనిపించండిపో క్రిలో వ్రత పుందో దీన దిపో క్రి వ్రత పుందో యేసరి బిల్ల వేరే పిల్ల లోయ బిల్లెనో డినది నాత ఏడుస్తున్నవి నమో పడినది వదకుడి నాగొరియ పిల్లను ఏ పిల్లను నేను వదకుతే నా కాకు మేగులు నా నగలు తనవి namo rathe te tehi puru navi te te sanketu padinavi namo rathe te tehi ఆ ప్రకారమే భోజనం మాట ప్రభు ఒక ఫాదర్ ఎట్టుకుని కృతజ్ఞత చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏ సూక్రీస్తు ప్రభు చెప్పారు పశుధు రఘత మీకు వందాలైనా ప్రవ్వా కలువరిసల్లో ప్రవ్వా మా యొక్క పాపంలోని శాపంలో రోగంలో వేస్తాం భరించి మాకు వరకు భరించి మీ శరణి ప్రతి రక్తపు పొట్టు మాకొరకు కాచడానికి అయినా మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీ యొక్క రక్తంలో సమస్త పాపం నుంచి విడుదల కల్పించే శక్తి ఉంది సమస్త రోగం నుంచి స్వస్థ శక్తి ఉంది ప్రవ్వా అవును సమస్త అపవిత్రత పవిత్రంగా తయారు చేసే శక్తి అది ఉంది బ్రవ్వా అటువంటి రక్తాల మేము పాల్పొందగా మీ యొక్క పక్షధాత్మను నడిపి మాకు అందరు దయచేసి మీరు మహిమృందని ఏమని ప్రార్థిస్తున్నాం దాన్ని పాత్ర ఏసు పాదానా కన్యో కళిగి పన్నీరు పూయణ కన్య కళిగి పన్నీరు పోయణ బంబేలు సాంబి నాచీవనా సాంబి నాచీవనా ై మరడించేను నా కై మరణించి నో నాలు నా పాదా ఎస్ పాదా తొందర పాళ parlo lokasthati vannaati <Sessing> seyu parlo lokasthati vannaati seyu <Sessing> aadarane karana Yesu paradarane karana stara వర్షురేవా మీకు వందాలని ఆయన ప్రవ్వ మీ యొక్క శతాబ్దాలు పాల్పొందిన నేను పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వా ఆవు రాసిన రోషం కలిగి మీ పాక్షంగా నిలవడాలని ఆయన అటువంటి జీవితంలో ఇక అనేకలు ఇందులో పాల్పొందలేకపోతున్నారు ఇంకా ఎక్కువ కాలం లేదు నాయనా ఏ క్షణంలో మా జీవితాలు ముగించుకుంటే మాకు తెలియదు ప్రవ్వాని మీద ఆధారపడుతున్నాం ప్రవా అవును అనేక మీ షరతుల పాల్పొందాలా మీరు అక్కడ పర్యంతరం ఇలా పాల్పొందామన్నారు కాబట్టి మేము పాల్పొందులో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తా కనిపించండి మీ పక్షాన్ని బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇరవై తారీఖు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది గిరివరం కల ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలము అన్న విషయము మన క్యాలెండర్స్ జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి సరే ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతిసారి ప్రతి వారం ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇవి కొంత కష్టతరంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి కానీ గ్రాజ్యువల్ గా అంటే స్టెప్ బై స్టెప్ స్లోగా ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి ఫస్ట్ టైం వచ్చే ఈవెన్ పాస్టర్స్ కూడా చెప్తారు కొంత కష్టతరంగానే ఉన్నాయంటారు ఎందుకంటే ఇవి మెయిన్ స్ట్రీమ్ చర్చలో చెప్పబడే వాక్యాలు కావు మెయిన్ స్ట్రీమ్ చర్చ స్థానంలో ప్రవచనాలు ధ్యానించడం చాలా అరుదు ఎందుకు అరుదు అంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా సామాన్య ప్రజలు ఉంటారు వారమంతా అలసిపోయి ఆదివారం ఒక గంట రెండు గంటల సేపు దేవుని సన్నిధిలో ధ్యానించడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రవచనాత్మకమైన వాక్యాలు చెప్పరు కానీ అవి చెప్పకపోవడం వలన వాళ్ళని మనము సిద్ధపరచలేము హెచ్చరిస్తలేము సిద్ధపరిచే సేవ చెబుతాం కదా మనల్ని మనం సిద్ధపరచుకోవాలా అనేకలను సిద్ధపరచాలా ఇప్పుడు తుఫాన్ వస్తుందంటే తుఫాన్కి పోయి ఎవరు ఇద్దరు లేవరు నిలబడి మీరు కూడా నా పక్షాన్ని నిలబడి అంటే చెప్తామా చెప్పాం కదా తుఫాన్ నుంచి తప్పించుకుంటే మార్గాలు నేర్పాల అది సేవా జీవితం కాబట్టి ఆయన ప్రళయ రౌద్రంతో తిరిగి రానే ఉన్నాడు కాబట్టి కొథమసింహం వల్లే తిరిగి రానే ఉన్నాడు ప్రతి ప్రతి నేత్రము చూచను సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారంటే ఆయన నమ్ముకుని వాళ్ళందరూ పరిగెత్తిపోతారు కదా ఆయన ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎట్లా భరించగల ఉన్నావు ఆయన ఎంతో తేజో తేజోమయుడిగా వెలుగుని దంచుకొని తిరిగి రానే ఉన్నాడు ఈ లోకం భరించలేదు అందరూ పరిగెత్తిపోతారు సకల గోత్రంలో వారంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు పరిగెత్తిపోతూ ఉంటారు ఎక్కడ పుట్టినవని అడు కాదు ఏ దేశంలో పుట్టిన అందరూ పరిగెత్తిపోతారు భయపడి కానీ మనం భయపడడం ఎందుకంటే మనం ఆయనకి ఎప్పుడు భయపడుతున్నాం ఆయన మనం ఎప్పుడు ప్రేమిస్తున్నాం ఆయనకి ఇప్పుడు భయపడుతున్నాం కాబట్టి ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా మన తండ్రి మన కొరకు తిరిగి వస్తున్నాడు అనేసి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం పిల్లలను ఎదురు చూసినట్టు ఎంతో దూరంగా తండ్రి పోయి వస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెరుగు పెరుగుతూ ఉంటారు ఇంకా వస్తాడు మన ఆయన ఇంకా వస్తాడు మన ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ తిరిగి వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో పోయి మనం కౌగులించుకుంటాం మన తండ్రి అదే అనుభవం మనకు అందరికీ ఆ అనుభవం కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ కీర్తన గ్రంథము తొంభై అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించి మనం తిరిగి బూరల తీర్పుకు సంబంధించిన వాక్యాలు ధ్యానించబోతున్నాం తొంభై అధ్యాయం ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఖచ్చితంగా ఆదరించే దేవుడు కాబట్టి ఈ వాక్యాలు ధ్యానించినప్పుడు ఆయన ఏరీతిగా మనతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడు అన్న విషయాన్ని వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి వినే కొద్దీ మనకి బలం వస్తూ కాబట్టి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పన్నెండవ వత్సం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానించి తర్వాత ప్రకటన గ్రంథము మనం వెళ్లిపోతాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ అచనంలో నుంచి చూస్తున్నాం నీతి మంతులు ఖర్జూర వృక్షము వల్లే మెబు వేయురు లెబనోను మీద వల్లే వారు ఎదుగుదురు కాబట్టి దేవుని బిడ్డలు వృక్షములతో పోల్చబడ్డారు అంటే చెట్లతో పోల్చబడ్డారు అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఖర్జూర వృక్షము ఒకటి దేవదారు వృక్షంతో పోల్చబడింది కాబట్టి ఖర్జూర వృక్షము దేవదారు వృక్షము ఇలా రెండు వృక్షాలున్నాయి కాటి ఈ రెండు వృక్షములు గొప్ప మరియు లక్ష నలభై నాలుగు మందికి సాదృశ్యం తర్వాత వారు యహోవా మందిరంలో నాటబడిన వారు వెళ్ళి ఇద్దరు కాబట్టి యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నువ్వు ఆయన సన్నిధిలో నాటబడ్డప్పుడు అంటే రక్షణ రూపం పొంది ఆయన సన్నిధిలో జీవించినంత కాలము నువ్వు వర్దిలుతా తర్వాత చూడండి వారు ఎవరు వీళ్ళు లక్ష నలభద్ నాలుగు వేల మంది మరియు గొప్పజనం ఖర్జూర వృక్షము అంటే లక్ష నలభద్ నాలుగు వేల సాదృశ్యం దేవదారు వృక్షం అంటే పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు మనం చాలా పెద్దగా ఉంటాయి విశాలంగా ఉంటాయి కాబట్టి గొప్పజనం సాదృశ్యం కాబట్టి ఫస్ట్ ఖర్జూర వృక్షము దాని తర్వాత దేవదారు వృక్షం ఈ రెండు క్రైస్తవ గుంపులు ఆయన సరిధిలో స్థిరపరచబడ్డాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం వారు ఆయన మందిరంలో నాటబడ్డవారు తక్కిన వాళ్ళు ఆయన మందిరం నుంచి పెరికి ఎవరు వాళ్ళు సరపండు తేళ్లు రెండు గుంపులు అవి కాబట్టి వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు నువ్వు ఖచ్చితంగా వర్ధిలుతో అన్న అనుమానమే లేదు వాక్యం వ్యాప్తం చేస్తుంది తర్వాత చూడండి ఆయన ఎందు సరే దానికి ముందు నాకు ఆశ్రయదుర్గమైన యహోవ యార్థవంతుడు నాకు ఆశ్రయదుర్గమైన యహోవ ఆశ్రయదుర్గం అంటే ఆశ్రయము అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ దుర్గము అంటే అదొక స్థలము కోట ఒక ప్యాలెస్ దుర్గం అంటే ప్యాలెస్ కాబట్టి ఆశ్రయదుర్గం అంటే అదొక ప్యాలెస్ నా ప్రభువే ఒక పెద్ద ప్యాలెస్ ఆయనలో పోయి నాకు ఇంకా ఎటువంటి ఆపద ఉండదు ఎటువంటి ఉత్పదం ఉండదు కాబట్టి యేసు ప్రభు అన్న ప్యాలెస్ లో అన్న ఆశ్రయదుర్గంలో మనం ఉన్నం ఎందుకంటే ఆయన యథార్థవంతుడు యథార్థవంతుడు అంటే కాంప్రమైజ్ కాడు సమర్థింపు అనేది ఉండదు యథార్థత అంటే కరెక్ట్ గా ఉంటాడు చెప్పిన మాట మీద ఉండేవాళ్ళని యథార్థవంతులు కాబట్టి ఆయన యథార్థవంతుడు అంటే ఎన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసిండీ ఇవన్నీ నెరవేరుతాయి అది యథార్థత అంటే కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు నెమ్మదగినవాడు అనేది యథార్థత తర్వాత ఆయన ఎందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయటం మనం ఉన్నాం ఇక్కడ మన సేవ జీవితం దేని సబ్దండి ఆయన ఎందు ఏ చెడుతనం లేదు ఆయనలో ఎటువంటి పాపం లేదు నాలో పాపం ఉందని ఎవడన్నా అని సవాల్ చేసిన సృష్టిలో ఎవ్వలేడు ఏసో తప్ప కాబట్టి నాలో పాపం పాపముందని రుజువు పరచగలవాడు ఎవడు ఎవడు లేడు ఈ రోజు కూడా ఎవరు ఏ సోలో పాపము చూపించలేదు కృత్రిమంగా సినిమాలు తయారు చేసుకుంటారు కృత్రిమంగా పుస్తకాలు రాసుకుంటారు కానీ ఎటువంటి ఆధారముండదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన జీవితము ఆయన ప్రతి అడుగున పరిశుద్ధంగా జీవించినట్లు మన చరిత్ర చూస్తూ ఆయన మరణం వరకు పరిశుద్ధంగానే ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఎందుకు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయటకై ఎవరు వెళ్ళు లక్ష నలభై నాలుగు మంది మరియు గొప్ప వారు ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుచుందురు కాబట్టి ముసలితనం అంటే దేనికి సాదృశ్యం ముసలితనం అంటే కాలము ముగించేదానికి సాదృశ్యం ఇంకా ఏజ్ అయిపోతుంది ముసడైపోయిన వారు ఏజ్ అయిపోయింది అంటారు హాస్పిటల్ ఏజ్ అయిపోయింది ఇంకా ఆయనది అంటారు కదా అది ఈ లోకపు గుణగణం కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు అంటే చిగురు అంటే ఏం చెప్పండి దేనికి సంబంధించి చిగురు అంటే జీవన సంబంధించి వాళ్ళు ఇంకా జీవిస్తూ ఉంటారు వాళ్ళలో ఇంకా జీవం పెరుగుతూ ఉంటది చిగురు ఏ స్లో సాదృశ్యం చిగురు ఏ కాబట్టి వారు ఇంకా చిగురు పెట్టుచుందురు అంటే వాళ్ళు ఇంకా ఏసో నందు ఉంటారు వాళ్ళలో ఏసో ఎదుగుతూనే ఉంటాడు తర్వాత సారము కలిగి పచ్చగా నుందురు అంటే చివరి వరకు వాళ్ళు ముసలిపాయం అంతా వాళ్ళు సారం కలిగి సారం అంటే దేనికి సంబంధించింది సారం అంటే వాక్యానికి సంబంధించింది బాగా వాక్యం కలిగి పచ్చగా ఉంటారు వాక్యం కాలమే పచ్చగా అంటే పచ్చగా ఉండటం జీవం పచ్చగా అంటే జీవం కాబట్టి మనము ఆయన సారాన్ని పీల్చుకుంటున్నాం అనేసి మనం హొరితనాష్ట్ర పత్రికలు ఆయనలో మనం కట్టబడ్డ వాళ్ళం నాటబడ్డ కాబట్టి నాటబడ్డ కాబట్టి ఆయన నుంచి మనం సారం పీల్చుకొని పచ్చగా ఉంటాం ఎప్పటి వరకు ఉంటాం వృద్ధాప్యంలో కూడా ఉంటామని వాక్యం సలహా చేసింది కాబట్టి ఇవి మనం కొంతసేపు ధ్యానించుకోవాలా కళ్ళు మూసుకొని ప్రవ్వం మీరు వాగ్దానాలు చేసే దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు చేసేవాడు నమ్మదగిన వాడు ఇవన్నీ నెరవేర్చే దేవుడు వృద్ధాప్యంలో ఒకవేళ నువ్వు ఉన్నా గానీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇవి వాక్యాన్ని హెచ్చరించాల ఎందుకొరకు అందుకోరికే నువ్వు ఈ లోకంలోకి ఈ సేవలకు వచ్చినావు ఈ వాక్యాలు గ్రహించాలా వాటిని అనేట్లా ప్రకటించే వాళ్ళలో విశ్వాసాన్ని దానికి నువ్వే ప్రకటించేవాడు వాళ్ళ విశ్వాసం బలపడాలంటే వీటన్నింటిని నువ్వు ధ్యానించాలా అనే నువ్వు ప్రకటించాలా ఆ రీతిగా వృద్ధులకి కూడా నువ్వు ఆదరణకరం కూడా అది నీ సేవ ముసలి నువ్వు పోయి చెప్పినప్పుడు వాక్యము ఆ చచ్చిపెట్టడం లేసి ధైర్యంగా ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలా అటువంటి సేవ జీవితం కొరకు మనల్ని లేచి దేవుడు కాబట్టి సరే చూడండి వాళ్ళ కాలం ముగించినాక దేవుడు పిలిస్తే ఎవడ ఆపలేదు నీ ప్రార్థన కూడా ఆపలేదు కాలం అయిపోయింది నా సన్నిధికి వచ్చి ఇంకా నా సన్నిధిలో ఆనందించినప్పుడు నా అనుభవం ఒక బ్రదర్ చనిపోతుంటే గురించి చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిన ఐదు సంవత్సరాలు ఆయన లైఫ్ పోస్పోన్ చేసింది దేవుడు ఎన్ని సార్లు చూపించిన నేను ఫైట్ చేసిన దేవుడు తను ప్రభా ఇంకా కొంతకాలం పెట్టామే ఆయన ఇంకా మారాలా ఆయన ఇంకా రక్షలా ప్రభావ అంటే ఆయన నమ్మదగిన వాడు ప్రార్థనకు జవాడు కానీ ఆ టైం అయిపోయింది ఆయన పరిపక్తం చెందిడు ఆయన పశ్చాత్త పడిడు పాపాల నొప్పి కొనుడు ప్రభా నేను రెడీ నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ధృణీకరించి పరశుధాత్మ అట్లా వచ్చి తోసిపడేసింది ఇంకా స్టాప్ చేయి ప్రార్థన ఆయన విధానాలవి ఇంకా నువ్వు ప్రార్థన చేయకు ఎందుకంటే నేను ఆయన తీసుకుపోతున్నాను నీ ప్రార్థన ఎంతకాలం ఆపుతావు ఆపడానికి వీల్లేదు ఎందుకంటే ఒక టైం వచ్చిన తప్ప పరిపక్వం మన మన ప్రియులు మన స్నేహితులు బంధువులు అందరూ ఆయన సన్నిధిపోవాల్సిందే ఆ టైమింగ్ నువ్వు అప్పుడు ప్రవ్వా నీకే వందనాలు ప్రభావ నువ్వే ఇచ్చినావు నువ్వే తీసుకుంటున్నావు ప్రభ్వా అన్న ప్రార్థనతో మనం ముగిస్తాం సరే అక్కడికి మనం ఆ యొక్క చేస్తున్నాం ఆదరణకరంగా ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలోని ఎనిమిదవ అధ్యానికి వెళ్ళిపోతున్నాం కొన్ని వారాల నుంచి మనము బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం భవిష్యత్తులో జరగబోయే విషయాలని దేవుడు ముందుగానే బైబుల్లో దాచిపెట్టింది మనకూరు ఇవి వాళ్ళకు అనుకరించబడలేదు వేరే అర్థం కావు మనకొరకు అనుకరించబడింది కాబట్టి మనకు అర్థం మనకు అర్థం కావాలంటే మనం ప్రయాసపడాలి మనం నేర్చుకోవాలి వాటిని చూడాలి ఎట్లా ఉన్నాయి ఇవి ఏ రీతిగా చెప్పబడ్డాయి అన్న విషయాలు గ్రహించి వాటిని మనం నేర్చుకోవాలా అనేట్లో ప్రకటించాలా కాబట్టి మనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు మన గొప్పతనం కొరకు మనం ఇక్కడ ప్రయాసపడతలేము ఇవన్నీ ప్రభు బయలుపరుస్తున్నాడు ఆయన మహిమ కొరకు మనం వాటిని నేర్చుకుంటున్నాం జీవితంలో అవలంబించుకుంటున్నాం అనేకలా కూడా ప్రకటిస్తున్నాం అందు మనం ఉన్నాం కాబట్టి మనలో ఎటువంటి కూడా స్వార్థం లేదు మనం మన సొంత రాజ్యాలు మనం కట్టుకుంటలేం అవసరం లేదు మనకి ఎందుకంటే మనం మన ప్రభు రాజ్యం కడతాం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయన పడతాం అందుకు నిమిత్తం ప్రయాసం కాబట్టి ఎనిమిదవ అధ్యాయము థము మూడవ దూత బూర దివిటి వలే వలె ఒక పెద్ద నక్షత్రము ఆకాశం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని వారాలు ధ్యానించిన ఈ నక్షత్రం దేనికి సంబంధించింది దాని తర్వాత ఈ దివిటి దేనికి సంబంధించింది తర్వాత ఎందుకు ఇది పెద్ద నక్షత్రం ఎందుకు ఇంత పెద్దగా ఉంది నక్షత్రం దాని తర్వాత నదులు అంటే ఏంది మూడవ భాగం అంటే ఏంటి ఇవన్నీ ఆల్రెడీ మనం ధ్యానించినాం గత మూడు నాలుగు వరల నుంచి ధ్యానించడం దాని ఆ నక్షత్రం నాకు మాచి పత్రి అని పేరు ఈ మాచిపత్రికి సంబంధించి ఒక వారం దీర్ఘంగా ధ్యానించినం మాచిపత్రి అంటే చేదుకు సంబంధించింది చేదు అనుభవాలు అందుకే మనం చూసిన బైబిల్ అంతే చేదు అనుభవాలు పొందిన చాలా మంది ఉంటారు కదా బైబిల్ పాత నిబంధన కాలంలో చూసినాం ఆ చేదు అనుభవం నుంచి వచ్చిన చాలా పోయిన వరం మనం చూసినాము రుతుగంధంలో నయోమి చేదు అనుభవాన్ని రుచి చేసిందని రాజు కూడా చేదు అనుభవాన్ని రుచి చూస్తాడు అదే రీతిగా ఇసల్పల్లిలో అరణ్య మార్గంలో చేదు అనుభవాన్ని చూసి మారానే ప్రాంతానికి వచ్చినప్పుడు చేదు నీళ్లు వాళ్ళు తాగాల్సి అప్పుడు చేదు నీళ్లు తాగినప్పుడు ఏం జరిగింది మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక మార్గం చూపించింది నిన్న మార్గం ఒక చెట్టు కొమ్మ తీసి అందులో వేస్తే ఆ చెడుతనం పోతుంది అంటే ఆ చేదుతనం చేదు అనుభవం చేదుతనం పోతుంది చేదు పోయినాక చేదు అంటే పాయిజన్ చేదు అంటే పాయిజన్ కాబట్టి పాజిటివ్ అయినాక ఆ నీళ్లు మధురంగా తయారైనాయి మార అనుభవం మధురంగా తయారైంది నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఏరవ్ అనే చిగురు ఏసు కొమ్మ నువ్వు స్వీకరిస్తే నీ చేదు అనుభవం మధురంగా మారుతుంది అందుకే ఏషా గ్రంథాల్లో మనం చూసాము దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరిప అది మనం వాగ్దానం పట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలా ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను ప్రవ్వా నువ్వు ఇక్కడ వాగ్దానం చేసినావు దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రం ఉల్లాసం అంటే సంతోషం ఆనందం ఆనంద భరితమైన వస్త్రాన్ని ధరింపజేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ధరిం చేయప్రవా నేను మటుకు దుఃఖాన్ని సలుపుతున్నాను ప్రవా నేను దుఃఖం గుండా పోతున్నాను ఇది నాకు సమంజసమే నేను పోవాల్సిందే పోతేనే నాకు విలువ తెలుస్తుంది కాబట్టి దుఃఖం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది దుఃఖం గుండా పోతేనే సంతోషం విలువ తెలియదు అంత సుఖం ఉంటే విలువ మనుషులకు అందుకే దుఃఖం కష్టాల గుండా మనం పోక తప్పదు అందుకే కష్టాల గుండా పోయి ఆయన తట్టు తిప్పుకోవడానికి కొరకు ఉంటాడు అప్పుడు ఆయన నమ్మగిన వాళ్ళని రక్షణ ఎప్పుడు తెలుస్తుంది నశించిపోతేనే రక్ష కూడా తెలుస్తుంది ఆయన స్వస్థపరిచేవాడని ఎప్పుడు తెలుస్తుంది రోగం తెలుస్తుంది రోగం లేకపోతే ఆయన ఎట్లా స్వస్థపరిచేవాడని తెలుస్తుంది ఆయన అద్భుతాలు చేసేవాడు ఎప్పుడు తెలుస్తుంది నీ జీవితంలో అద్భుతాలు లేకపోతేనే తెలుస్తుంది ఆయన చేసినప్పుడు ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు కాబట్టి ఇవన్నీ ఆయన మన కొరకు కావాలని తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇష్టమది ఎందుకు పోటం చేస్తానంటే ఆయన ఇష్టమది ఆయన సృష్టి ఆయన చిత్తం అది నువ్వు ఎవరి మీ కాబట్టి చాలా మంది అంటారు ఆయన ఎందుకు మనతో ఆడుకుంటున్నట్టు కొంతమంది అది తప్పు అట్లా మాట్లాడద్దు మనం ఈ సమస్య సృష్టి ఆయన మూలంగా కరిగాను ఆయన కొరికే కరిగా కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఎందు కొరకు కష్టాలు కల్పిస్తాడు కష్టాల నుంచి ఎందుకు బయట తీసుకొస్తాడో అవన్నీ నీకు తెలుసు ఆయన కొరకు సాక్షులు ఇవ్వడానికి కొరకు కష్టాల నుంచి విడుదల కల్పించే దేవుడు అని చెప్పడానికి కొరకు ఇవన్నీ మనం కల్పిస్తూ ఉంటాడు కాబట్టి వీటిని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా అటువంటి కష్టాలు గుండా పోతున్న వాళ్ళకి ఇవి జవాబులు ఇచ్చి వాళ్ళకి ఆదరణకరంగా మనం జీవించాలా అందుకే పరుషురాత్మ అభిషేకం మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఈ రోజు మనం మరికొన్ని విశేషాలు ధ్యానించబోతున్నాం పాత నిబంధన కాలంలో ఇసా చెడు లేక చేదు అనుభవాన్ని అనుభవించి రుచి చేసిండ్రు దాని తర్వాత మధురంగా మార్చుకున్నారు దాని తర్వాత నయోమి జీవితం కూడా అంతే ఆమె ఏ చేదు అనుభవం గుండా పోవాల్సి వచ్చిందో మనం అటుపడవారు ధ్యానించినాం తర్వాత ఆమె తిరిగి వాపస్ తన స్వదేశాల గృహ స్థలానికి రావాల్సి వచ్చింది అంటే చేదు అనుభవం నుంచి తిరిగి మళ్ళా మధురమైన అనుభవంలోకి ఆమె తిరిగి వచ్చింది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎందుకు ధ్యానిస్తున్నాం తండ్రి యొక్క తిరిగి వచ్చిందేమే అంటే బెట్లహేమునకు తిరిగి వచ్చిందేమే నా తండ్రి ఇంట ఆహారము కాబట్టి తండ్రి ఇంట ఆహారం విన్నది యహోవా తన బిడలిని దర్శించడు అన్న సత్యాన్ని గ్రహించింది ఆ మోయాబు అనే మృతమైన జీవితము శితమైన దేశాన్ని విడిచిపెట్టొచ్చింది మోయాబు అంటే కదా కాబట్టి శితమైన దేశానికి పోయి శ్రమల పాలై భర్తను పోగొట్టుకుంది ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది దాని తర్వాత ఒక కోడలు పోగొట్టుకుంది కష్టంతో వేదనతో యహోవో నాకు చేదు అనుభవాన్ని మాన అనుభవాన్ని కలిగించింది అన్న ఆ అనుభవంతో తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది ఆ చేదు అనుభవం పోగొట్టుకుంది దాని తర్వాత బోయేసు జీవితం గురించి మనం ధ్యానిస్తాం కదా బోయేజ్ యజ్ఞమాన రీతిగా ఉంటాడు ఈ విషయాలు ఇవన్నీ ప్రవర్శాత్మకంగా చెప్పబడ్డాయి మనం ఎప్పుడైనా ఏరిగంగా వాటిని ధ్యానించాం ఎందుకంటే మనం చూస్తున్నంతా ప్రవశనలకు సంబంధించినవి కానీ బైబుల్ అంతా ప్రవసరీతికి చెప్పబడిన వాక్యం రూతు ఒక అన్య స్త్రీ ఉంటుంది కాబట్టి క్రైస్తవ జీవితానికి సాదృశ్యమైన బోయేజు యేసుకు సాదృశ్యం ఒక అన్య స్త్రీ బోయేజు యూదుడు కదా అంటే యేసు కూడా కానీ మనము ఆ శారీరకమైన మతానికి కులానికి ప్రాధాన్యత ఇవ్వము ఇంకే బైబుల్ చెప్తే దీనిలో యూదులని గ్రీస్ దేశేదం లేనే లేదంటే కలిసి రాష్ట్ర పత్రికల్లో కాబట్టి కులానికి మతానికి ప్రాధాన్యత లేదు బైబుల్లో అవన్నీ కొట్టివేయబడ్డాయి అందరము ఆయన పిల్లలం కాబట్టి అదొకటే జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి రోతు ఒక అన్యస్తి మోయాకు దేశస్ ఒక యూదు పెళ్లి చేసుకోవచ్చు రోతు గర్భం నుంచే ఏస్రో గుడుతాడు నీదేనా సరే రోతు గర్భం నుంచే ఏస్రో గుడుతాడు కాబట్టి ఒక అన్య స్త్రీ గర్వం నుంచి వేసులు కుట్టడం అనేది ప్రవచాత్మకమైన విషయం అందుకే మనం ఈరోజు అనిల్లాగా ఉండి రూతుకి సాదృశంగా ఉన్నాం ఈ లోకంలో మనము రూతుకి సాదృశంగా ఉండి మనం ఏస్తావుని ప్రసవించాలి అనేకుల జీవితంలో ఇవన్నీ ప్రవచాత్మకంగా చెప్పబడ్డాయి వాటిని ఎక్కడ ధ్యానించలేము ఏ పుస్తకాలలో ఉండవు ఏ టెలివిజన్ ప్రోగ్రామ్స్లా చెప్పబడవు ఎందుకు చెప్పబడమంటే వాళ్ళు ఏ ఆత్మని పొందుకుంటున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ ప్రభుని వ్యంబడిస్తున్నారో వాళ్ళకి తెలియదు ఏసుని వెంబడిస్తు వాళ్ళకి తెలియదు ఏ ఏ సువార్తని వాళ్ళు ప్రకటిస్తున్న వాళ్ళకి తెలియదు కానీ మనకు అందుకే సమరస్థితాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి అందుకే రుచి చూచి తెలుసుకోవడం అంటే దేవుని అదే కదా వాక్యం ఇవన్నీ తెలుసుకొని రుచి చూసి నువ్వు దేవుని దేవుడు ఉత్తమ సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి ఇక్కడ చెడు అనుభవాన్ని గురించి ఒక వాక్యాన్ని మీకు చూపించేసి ఈ రోజుతో మూడవ బూరకు సంబంధించిన బోధని మనం ముగించుకుంటాము చూడండి అక్కడ ఏం జరిగింది పదకొండవ వర్షంలో ఆ నక్షత్రం మాచిపత్రి అనే పేరు మాచిపత్రి అంటే చేదు అన్న అనుభవం అన్న విషయాన్ని మనం ధ్యానించినం అటుపోయిన వారం దాని తర్వాత ఆమోస్రంథము ఆరవ ధ్యాయము పన్నవ వర్షంలో కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాం అది తెలుగు బైబుల్లో లేదు వాక్యం ఆ రీతిగా కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఉంది అందుకే ఆ రోజు మనకి షెల్ హార్సెస్ రన్ అపాన్ ద రాక్ విల్ వన్ ప్లౌ దేర్ విత్ ఆక్సిజన్ For ye have turned judgment into గాల్ and the fruit of righteousness into Hemlock, హెమ్ లాక్ అని ఉంది ఇంగ్లీష్ లో తెలుగు బైబుల్లో అసలు అట్లా లేనే లేదు ఒకసారి చూడండి చూసేసి మన మరోసారి ముందుకు వెళ్ళిపోదాం ఆమోస్తు గ్రంథము గుర్రములు గుర్రం గుర్రములు గుర్రాములు అని ఉందా పన్నెండో గుర్రములు మీరు బాగా అర్థం చేసుకోవాలి గుర్రములు అంటే జగర గ్రంథాలు మనం చాలా సార్లు ధ్యానించాం గురించి హాట్ ఇంకా మీకు డౌట్స్ ఉండవు ఏ గుర్రం అవి ప్రభువే నడిపించండు యహోవస్ అనేది విడిచిపెట్టి వచ్చిన గుర్రములు అని కూడా మనం గణించినాం చక్ర గ్రంథంలో కాబట్టి గుర్రములు బండల మీద పరిగెత్తునా అటు చోట ఎవరైనా ఎదురుతో దున్నదురా కాబట్టి బండ మీద ఎవడు దున్నడు అంటే మన ప్రయాసము వ్యర్థమైపోతుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తుండీ ఇక్కడ తర్వాత అయితే అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందమని చెప్పుకుని మీరు చూడండి మా శక్తి చేతనే బలము తెచ్చుకు అని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయం నీతి ఫలమును ఘోర దుర్మార్గము గాను చాలా తేడా ఉంది తెలుగులో ఇంగ్లీష్ చూడండి న్యాయమును ఘోరమైన అన్యాయం నీతి ఫలమును ఘోర దుర్మార్గంగాను మీరు మార్చి ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే నేను దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేస్తున్నా యూ హ్ జడ్జ్మెంట్ ఇన్ గాల్ గాల్ అంటే జిఎల్ఎల్ అంటే చేదు కాబట్టి మీరు న్యాయమును చేదు అనుభవంగా మార్చుకున్నారు ఇక్కడ ఏముంది న్యాయమును ఘోరమైన అన్యాయంగా మార్చుకున్నారు అంటే మీరు న్యాయాన్ని తిప్పివేయడం వలన మీరు చేదు అనుభవంలో కోరుతున్నారనేసి ఇంగ్లీష్ లో ఉంటే ఇక్కడ ఏమంటుందంటే న్యాయం ని మీరు అన్యాయంగా మార్చుకున్నాను అనేసి సగలకి వాక్యం ఈ తర్జుమలలో జరిగిన కొన్ని సమస్యలు సరే మనం దాంట్లో తప్పులేక పెడతలేము దేవుడు మనకి ఇంగ్లీష్ బైబు కూడా చూపించండి కాబట్టి అది కరెక్ట్ గా అర్థం చేసిన ప్రయత్నిస్తున్నప్పుడు మీరు న్యాయమును గాల్ గా మార్చుకున్నారు లేక వంబుడ్ అని మనం ప్రాణంగా చూసినాం లేక మాచిపత్రిగా మార్చుకున్నారు లేక చేదుగా మార్చుకున్నారు న్యాయమును ను చేదుగా మార్చుకున్నారు అంటే మీరు న్యాయాన్ని పాటించకపోవడం వలన మీ మీదకి శిక్ష వచ్చింది కాబట్టి చేదు అనేది శిక్ష సాదృశ్యం అని అక్కడ చెప్తున్నాడు తర్వాత అండ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచస్ ఇన్ హెమ్లాక్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతిఫలం నీతి అంటే రక్షణ అనుభవం రక్షింపబడ్డ వారు ఆయన ఎందు ఇందాక మనం చూసినాం కదా కీర్తన గ్రంథం తొంభై అధ్యాయంలో నీతి అంటే రక్షణ అనుభవంలో ప్రభుని నమ్ముకున్న మనం అందరము ఆయన ఎందుకు ఫలించాలా నీతిఫలం అంటే నీతిలో సమృద్ధిగా ఎదగాల మనం ఫలాన్ని తీసుకొని రావాలా అంటే ఇతరుల జీవితాలకి నీతిని మనం ప్రకటించేటట్టు తయారు కావాలా నీతిఫలం అంటే అదే అర్థం మనం రక్షింపబడ్డ మనము అనేకల జీవితాలలో ప్రభుని ప్రసంగించాలా అదే నీతి ఫలానికి సాదృశ్యం అయితే మీరేం చేసిండ్రు నీతిఫలాన్ని ఎట్లా మార్చుకున్నారు ఘోర దుర్మార్గంగా మార్చుకున్నారు ఇక్కడ ఘోర దుర్మార్గం ఉంది కదా ఇంగ్లీష్ లో ఏమో తెలుసా హెమ్లాక్ అని హెచ్ఇఎంఎల్ సిక్ అంటే మళ్ళా మాచిపత్రి అని అర్థం Hemlock అంటే ఇక్కడ మాచిపత్రి అని అర్థం లేక వంబ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో వంబ్బుడ్ అన్న అదొక చెట్టు వాంబ్డ్ అనేది చెట్టు వంబ్ అంటే పురుగు వుడ్ అంటే మొద్దు మొద్దులు పురుగు లేక పురుగు మన తెలంగాణ భాష చెప్పాలంటే పుచ్చిపైన మొద్దు చెట్టు అంటాం పుచ్చిపైన చెట్టు అంటాం అంటే పురుగు తొలిచింది కదా ఆంధ్ర భాషలో చెప్పాలంటే పురుగు తొలిచిన చెట్టు అంతా ఎండిపోతుంది కదా అట్లా దాంతో పోల్చబడింది కాబట్టి మీరు ఏం చేసినారు నీతిఫలాన్ని పుచ్చిపైన చెట్టుగా మార్చుకున్నారు లేక చెడిపైన చెట్టుగా మార్చుకున్నారు లేక చేదుగా మార్చుకున్నారు మార్చి మార్చుకున్నారు అంటే చూడండి నీతిఫలాన్ని వాళ్ళు స్వనీతిగా మార్చుకున్నారు స్వనీతి వలన వాళ్ళకి మరణం వస్తుంది కాబట్టి మనం ఎవ్వడం నీతిమంతులం కాదు కేవలం ఆయన ఒకటి నీతిమంతుడు ఆయన నీతిని మనకి అనుగ్రహించిండు ఆయన నీతిని మనకి అనుగ్రహించిండు కాబట్టి మనము ఆయన నీతిలో ఫలించాలా ఫలించడం అంటే అనేక జీవితాల్లో ప్రభు ప్రభులు తీసుకొని కాబట్టి అటువంటి అనుభవాన్ని చేదుగా మార్చుకుంటున్నారు ఎవరు మూడవ భాగం అనేది మనం చేసిన ప్రయాణ గ్రంథంలో కదా మూడవ భాగం చూడండి ప్రయాణ ఎనిమిదవ అధ్యాయము పదవ వర్షము ఈ పెద్ద నక్షత్రము మతపరమైన జీవితానికి సాదృష్టం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే మతపరమైన క్రైస్తవ జీవితాన్ని అపాస్టేట్ చర్చ్ అంటాం కొన్నిసార్లు నేను ఇంగ్లీష్ పదాలు కావాలని వాడుతున్నాను ఎందుకంటే మీకు ఇంకా సీరియస్ గా అర్థమైపోతుంది రేపు మనం ప్రకటిస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రకటిస్తాం అపాస్టేట్ అంటే దుష్టత్వంతో జీవిస్తున్న మతపరమైన జీవితం తిరుగుబాటుతనానికి సాదృష్టం అపాస్టేట్ అంటే దుష్టత్వమే కాబట్టి పెద్ద నక్షత్రం నక్షత్రం అంటే క్రైస్తవ జీవితానికి సాదృశం మనం గనించిన ఒకరోజు కాబట్టి పెద్ద నక్షత్రం అంటే వీళ్ళందరూ కలిస్తే పెద్ద నక్షత్రం మతపరమైన జీవితము అది పైనుంచి పడవే అంటే దేవుని సన్నిధికి చేర్చబడిన ఆ నక్షత్రంగా మార్చబడ్డ మతపరమైన జీవితము అక్కడి నుంచి పడవే ఎందుకంటే తగ్గట్టు లేదు అది నువ్వు యథార్థతతో వినయంతో వైభక్తంతో జీవిస్తే అది నిలబడగలవు ను స్నేతిని ఆధారపడితే ఆయనకు అవసరం లేదన్నట్టు కదా కాబట్టి అక్కడ నుంచి పడవే అట్లా వీళ్ళు పడవేయబట్టే పడవేయబడ్డ ఇప్పుడు అంటే మనం అక్కడ అనిసినాం భాగం అంతా మూడవ భాగంగా పడింది కాబట్టి హెచ్కల్ గ్రంథంలో చూసిన ప్రకారంగా మూడవ భాగం అంటే రెండవ గుంపు వెంట్రికలలో రెండవ గుంపు సంబంధించింది ఇక్కడ మూడవ భాగం అంటే కాబట్టి వెంట్రికలు మూడు భాగాలు కరెక్టే నాలుగవ భాగం చంగనవ మూడువే పడింది కానీ అక్కడ అక్కడ రెండో భాగము ఇక్కడ మూడో భాగంతో పోల్చబడింది ఎందుకంటే రెండో భాగం అంటే వారి వెంట కత్తిపోతుంది కదా మీ జ్ఞాపకం ముందు వాక్యం జరిగించినప్పుడు కొన్ని సంవత్సరాల కాబట్టి అక్కడ రెండవ గుంపు ఇక్కడ మూడవ భాగంతో పోల్చబడింది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఈ చిహ్న పరంగా చెప్పబడ్డ వ్యాక్యాలను పరిశీలించుకోవాలా తర్వాత చూడండి ఆ నక్షత్రం లకు పేరు అందువలన ఇప్పుడు చూడండి పదకొండవంలో ఏం జరుగుతుంది వీళ్ళందరికీ అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను అంటే వాళ్ళందరూ చేదుగా తయారవుతారు వాళ్ళందరూ చేదు అనుభవంగా తరేతారు నీళ్లు చేదైపోనేందున అంటే నీళ్లు చేదైపోతే ఏమవుతాయి అంటే అందరూ చేదుగా మార్చబడితే అందరూ పాయిజన్ గా మార్చబడితే ఈ శరీరం పాయిజన్ గా తరతే బ్రతుకుతరాకరు కాబట్టి ఏం జరుగుతుంది అందువలన మనుషులలో అనేకులు చచ్చిరి ఈ మనుషులు ఎవరు మూడవ ఇక్కడ ఉంది ముందు పదవ వస్త్రంలో మూడవ భాగంలో తర్వాత ఆ భాగంలో వాళ్ళందరూ మాచిపత్రి అయ్యారు కాబట్టి నీలు చేదై పనుంది వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిని కాబట్టి మనం పాత నిబంధన కాలంలో చూస్తున్నాము ఇస్రాయల్ ప్రజలు మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చేదు అనుభవం పొందినరు అదే రీతిగా నయోమి చేదు అనుభవంలో పోయింది దేవుడి బిడ్డలు అనేక మంది చేదు అనుభవంలో పోయిన దా మీదైతే మరీ అనుభవం రుచి అతను సొంత కుమారుడే అతన్ని చంపనికి బయలుదేరుతాడు కదా తన పిల్లలంతా ఆ రీతిగా జీవించట్టు మనం చూస్తాం యోసేపు జీవితంలో చేదు అనుభవం చేకూర్చుకుంది అది మనం చూస్తాం అలా అన్నలే అతని అమ్మేసినట్టు మనం చూస్తాం చేదు అనుభవం దాని తర్వాత మనము ఎక్కడ చూస్తాం యేసు రావుకి వాళ్ళు చేదు చిరకనందించరు ఆయన శిల మీద వేలాడుతున్నప్పుడు ఆయన దాహం ఆయనకి చేదు చిరకను ఇంగ్లీష్ లో ఏముందంటే వాళ్ళు పులిసిపోయిన ద్రాక్ష బోలము కలిపి ఇచ్చినట్లుంది ఇంగ్లీష్ బైబుల్లో అవన్నీ దావుతాడు అట్లుంటే బోలం తెలుసు కదా మీకు ఈ సాంబ్రాని బోలం అంటారు పొగయడానికి బొగ్గుల మీద చదివితే బొగొస్తాయి అది చేదుంటది అది ఆ దాన్ని తీసి పులిసిపోయిన ద్రాక్షరసంలో కలిపి బట్ట కంటించి ఆయన నోటికి తదిలిస్తారు ఎట్ట తాగలం కానీ అనుభవం చూసి అంతకంటే చేద అనుభవం ఆయన రుచి చూస్తుండ్రెండ్ శిలం మీద మనకు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆయన రుచి చూసిడు కాబట్టి మనం రుచి చూడడానికి వీల్లేదు అందుకు ఈ మూడవ బూర తీర్పుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ హెచ్చరికల్లాగా రాయబడ్డాయి మూడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది హెచ్చరిక ను హెచ్చరికను జాగ్రత్తగా పరిశీలించి ప్రవణను క్షమించదైనా నేను ఇక మీద జీవించని ప్రభావాన్ని తీర్మానించుకొని మతపరమైన జీవితం నుంచి బయటకు వెంబడిస్తే నీకు ఈ శిక్ష తప్పుతుంది లేకపోతే ఖచ్చితంగా ఈ శిక్షలను ఉంటావు అందుకే ఐదవ బూర ఊదినప్పుడు శిక్ష అమలు పరచబడుతుంది మనం గానిస్తున్నాం అది మనం అటు వచ్చేవారి నుంచి మనం దీన్ని కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక వాక్యాన్ని చూపించేసి మూడవ భూర సంబంధించిన వాక్యాలు ముగిస్తాను అంటే మనుషులలో అనేక మంది చస్తరు కాబట్టి మనకు తెలుసు బలిపీఠపు క్రింది ఆత్మలు అన్న ప్రవేశాన్ని మనం ఎన్నిసార్ ధ్యానించారు ఇక్కడ ఇక్కడ అంటే మన బైబుల్ స్టడీలో బలిపీఠపు క్రింద ఆత్మలు బలిపీఠము అంటే మన కొడుకు ప్రభు జీవితాన్ని బలిగా అర్పించండు ఆయన క్రింద మనం జీవిస్తున్నాం అంటే ఆయన బలిలో పాల్పొందిన వాళ్ళం మనం కాబట్టి బలిపీఠపు క్రింది ఆత్మలు అంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ వాళ్ళు నీతి ఫలాన్ని వాళ్ళు చేదుగా మార్చబడ్డప్పుడు వాళ్ళందరూ మరణం గుండా పోయి అనే సన్నిధికి తిరిగి వస్తారు క్రైస్తవులు అందరూ మరణిస్తారు అన్నది ఆ ప్రవచనం అది చెప్పడం కొంత సంఘాలు వినలేవు ఆదివారం అట్లా చెప్తే నెక్స్ట్ సండే ఎవరు రావడం ఈ వాక్యం అంత వింతతగనం ఉంది కాబట్టి అనేసి భయపడి సత్యని చెప్పక మానద్దు చెప్పకపోతే నువ్వు అబధికుడివే కదా సత్యని చెప్తేనే వాడు మార్పు చెందుతాడు ప్రవచనతకు రాగలడు కాబట్టి ఎట్లా చెప్పాలా కోపంతో చెప్పదు ముక్కు కోసి చాక్లెట్ ఇస్తే ఎవడిని దగ్గరకు రాడు పిల్లలు ఏం చేస్తాడు నువ్వు పిల్లని కొట్టినావు అనుకో వాడు తప్పు చేస్తే కొడతావు వాడు ఏడుస్తాడు ఏడుచినప్పుడు వాడి ఏడుపు మనకి చాక్లెట్ ఇస్తావు వాడు ఏం చేస్తాడు ఇసిరి చాక్లెట్ ఇసురి కొడుతాడు చాక్లెట్ కావాలి పోలీ నీ మొహమే కాబట్టి అదే జీవితం సేవా జీవితంలో చాలా జాగ్రత్తలు ఎప్పుడు కూడా మనము మనిషిని కించపరచటట్లు చెప్పొద్దు వాక్యం హృదయం మండాలా కరెక్టే కానీ హృదయం ఎట్లా మండాలా వాక్యం మండిపించాల నీ మాటలు కాదు మండిపించాల్సింది నీ మాటలు ఎప్పుడూ హృదయాన్ని మండింపజేయాలి మనసులో కోపని రేకెత్తిస్తాయని కాబట్టి బైబుల్ వాక్యాలు వాళ్ళ హృదయాలు మండేటట్టు అందుకే నీ సేవ జీవితం అంతా దీని మీద వాక్యం చూపించాల నీ సొంత తలంపులకు నువ్వు చోటు వద్దు చోటిస్తే మరణంకే దగ్గర అవుతా ఉంటావు అవిశ్వాసానికి దగ్గర అయిపోతా అద్భుతాలు డిలే ఉంటాయి నీ జీవితంలో కాబట్టి అవి లేట్ కాకుండా ఉండాలంటే వాక్యంతో ధరించడం నేర్చుకోవాలి కాబట్టి ఒకటి ఏంటంటే చివరిదిగా యుగ సమాప్తిలో గొప్ప అందరూ మాచి పత్రి పోబోతున్నారు అది ప్రవచనం లేక అందరూ చేదు అనుభవంలోకి పోబోతున్నారు ఈ చేదు అనుభవం వాళ్ళందరూ పాయిజన్ అయిపోతారు అంటే వాళ్ళ జీవితాలంతా పాయిజన్ అయిపోతాయి వారి బోధ అంతా చేదు అయిపోతుంది వారి విశ్వాసం అంతా చేదైపోతుంది వాళ్ళందరూ శ్రమల గుండ చేదు అనుభవంలోనికి పోయి వాళ్ళు మరణించి తిరిగి ఆయన సన్నిధికి వస్తారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ చేదు అనుభవించి మధురమైన అనుభవంలోకి వాళ్ళు తిరిగి వస్తారు ఆయన సన్నిధిలో నిలబడతారు అది ఎంతో సంతోషకరమైన కాబట్టి ద్వితీయోపదేశ కాండము అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం దీర్ఘంగా ధ్యానిస్తున్నాం దాంతో ఇది మనం ముగించుకుంటాం ద్వితోపదేశండము ముప్పై అధ్యాయము బహు ప్రాముఖ్యమైన ప్రవచనం అదొక ప్రవచనం దాన్ని ధ్యానించారు సాధారణంగా ఆ రీతిగా కానీ దాన్ని మోషే మోషే రచించిన గానము అని కూడా అంటారు సాంగ్ ఆఫ్ మోసస్ అంటారు ఇంగ్లీష్ లో ద్వితీయోపదేశ కాండం ఇంగ్లీష్ లో డ్యూటోనామీ అంటారు ద్వి అంటే రెండు రెండు కాండములు ఒకటి శిక్షకు సంబంధించింది ఒకటి శిక్ష నుంచి విడుదల సంబంధించింది ఒకటి శిక్షకు సంబంధించింది ఒకటి ఆసురానికి సంబంధించింది అందుకే ద్వి అంటాం మన ప్రభుకి చాలా ఇష్టమైన పుస్తకం ఆయన లోకంలో ఉన్నప్పుడు ద్వితోపదేశండంలోని వాక్యలు ఎక్కువ చెప్పేటోట్టు ఎందుకంటే ద్వి ద్వి అంటే రెండు కాండములు ఇప్పుడు బైబుల్ రెండు కదా నిబంధనలు పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన పాపం వల్ల వచ్చి జీతము మరణం అంటుంది కానీ పాపం నుంచి విడుదల కల్పించి నీకు జీవం ఇచ్చాడుదే యేసు ప్రభు యొక్క మార్గం కాబట్టి నూతన నూతన నిబంధన అంటున్నాం పాత నిబంధన నీకు మరణాన్ని దారిస్తే నూతన జీవమిస్తుంది అది ద్వి రెండు అన్నట్టు కాబట్టి దీంతో ఖండము బైబుల్ ని రెండుగా చూపిస్తుంది అన్నట్టు ఒక దశలో నువ్వు పాపి అని చూపిస్తుంది ఇంకొక దశలో నీకు రక్షణ అనుభవం కలిగించగలదు అని కూడా చూపిస్తుంది నువ్వు పాపము జీవితంలో జీవిస్తే భయంకరమైన కష్టాలు అనుభవిస్తావు మార అనుభవం అనుభవిస్తావు నువ్వు పాపముల నుంచి బయటికి వచ్చి ప్రవ్వ నేను పాపిని అయినా పుట్టుకతోని పాపిని నా జీవితం అంతా పాపంలో జీవించినట్టు ఆనైనా కాబట్టి పాపంలో ఉన్నవాడిని కాబట్టి నేను అడకని పోవాల్సింది కానీ నన్ను పోలీయకుండా నువ్వు నా కొరకు నీ లోకంలోకి నా పాపములు భరించినావు నన్ను క్షమించినావు నీ బిడగా నీకు వందాల ప్రభావాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ఆయన వెంబడిస్తే నీకు జీవం ఇస్తాడు నుంచి నిన్ను తప్పించేస్తున్నాడు కాబట్టి ద్వీతోపదేశ ఆయనకి ఎంతగానో ఇష్టకరమైన పుస్తకం కాబట్టి ఇక్కడ ఏముంది చూడండి ముప్పై రెండవ అధ్యాయంలో చనిపోకముందు రచించిన గానం ఇది కాబట్టి ఆయన చనిపోకముందు హెచ్చరించి ఇస్సల్ పల్ అని కాబట్టి చాలా మంది ఇది శారీరకంగా ఉన్న ఇస్సాల్ పేల కొరకు రాయబడింది మరొకరకు కాదంటారు కానీ బైబిల్ లో శారీరకమైన ఇస్ లేదు ఒకటే గుంపు అది ఆత్మీయమైంది బైబుల్ అంతటా ఇసల్పల్ అనేది ఒకటే గుంపు అదేంటి యేసు ప్రభుణ్ణి సొంత రక్షణ స్వీకరించిన వాళ్లే అసలైన ఇస్సాల్ పాలనేసి రోమన్ రాష్ట్రపతి రెండవ అధ్యాయంలో చూస్తాము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం చూస్తాము గళితుల రాష్ట్ర పత్రికలు కూడా మనం చూస్తాము ఆ విషయాన్ని కాబట్టి ముప్పై రెండవ అధ్యాయంలో మనం కొన్ని వ్యాఖ్యలు చూడబోతున్నాము ముఖ్యంగా పద్దెనిమిదవ వచనం నుంచి ఎందుకు గొప్ప అందరూ హత కాబోతున్నారు ఎందుకు క్రైస్తలందరూ మరణించబోతున్నారు ఎందుకు మతపరమైన జీవితంలో వాళ్ళందరూ చంపబడుతున్నారు కొట్టబడుతున్నారు బంధింపబడుతున్నారు వాళ్ళ ఆస్తులు ఎందుకు గుంజుకుంటున్నారు ఇది ఆరంభమై కొంతకాలం అయింది మన కాలంలో ముగించే దశకు ఎదుగుతున్నాం మనం కాబట్టి పద్దెనిమిదవ వర్షం నుంచి గొప్ప జనం ఎందుకు శిక్ష అనుభవించబోతున్నారు మార అనుభవం ఎందుకు అనుభవించబోతున్నారు ఇక్కడ చెప్పబడింది పాత కాలంలో వాళ్ళు అనుభవించారు కానీ బబులోనికి వాళ్ళు చెరకొని పోడినప్పుడు చేదు అనుభవంలోకి పోయేవాళ్ళు ఇసలు అందరూ యవనస్తులు స్త్రీలు పురుషులు యవనదశలో టీనేజర్స్ అంతా వాళ్ళందరూ బానిసలాగా నెబ్బు వాళ్ళని ఆ పశువులకి అది మీరు కడతారు చూడండి ముక్కుతాడంటారు దాన్ని అట్లా ముక్కు తాడే కట్టి తీసుకుపోతే ఇస్తాడు అందరినీ చేతులని బంధించి తాళ్లు కట్టించి ఎన్నో కిలోమీటర్లు నడిపిస్తాడు వాళ్ళకి మన దేశానికి అంత కఠినంగా వాళ్ళు పరిపాలించారు ఇస్త మీద విలాపవాక్యములలో ఇర్మియా ఆ యొక్క దర్శానికి జ్ఞాపకం ఏడుస్తూ రాస్తాడు ఎంతగా వాళ్ళు శ్రమను అనుభవిస్తారు దేశమంత రక్తపాతం ఉంటది యుగ సమాప్తిలో కూడా అట్లనే ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు మనకి చూపించాడు కాబట్టి ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ అనుభవాల గురించి చెప్పబడినయి వాటిని నేను కొంచెం స్పీడ్ చూస్తాను సరే మీకు కొంచెం మీరు క్యాచ్ చేయకపోతే ఎట్లా రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు తర్వాత వినచ్చు కొంచెం స్పీడ్ నేను వెళ్తాను మీరు ఇక్కడ మనకి కొంచెం మంచి స్పేస్ ఉంది స్థలం ఉంది కాబట్టి మీకు ఎప్పుడన్నా సపోజ్ ఇంటి దగ్గర కుదరకపోతే ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు కొంచెం ముందే వస్తే ఒక వన్ అవర్ ముందు హాఫ్ అవర్ ముందు వస్తే మీరు ప్రేయర్స్ పెట్టుకోవచ్చు మీ వాళ్ళు కూడా పిలిపియొచ్చు ఇక్కడనే పెట్టుకుంటే మీరు ఇంటి దగ్గర కంఫర్టబుల్ లేకపోతే తర్వాత మీకు ఎప్పుడు బలం కావాలనుకున్నా బల పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ తీసుకొచ్చి బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా కానీ మీరు కూర్చొని ప్రార్థన చేస్తారు ఎవరన్నా బలం కూడా పంచుకోవచ్చు అటువంటి అవకాశం ఇచ్చింది ఇక్కడ సరే ద్వితోపదేశండము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నుంచి మనం చేస్తుంది పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ ఎండ్ వర్క్ అనుకుంట ముప్పై వర్క్ ముప్పై వర్క్ కాబట్టి మోసే కీర్తన అంటారు దీన్ని తెలుగులో ఇంగ్లీష్ లో సాంగ్ ఆఫ్ మోసస్ అంటారు కాబట్టి మోసే కీర్తనలో ప్రవచనాత్మకమైన విషయాలు మన కొరకు దాచబడ్డాయి యుగ సమాప్తిలో కాబట్టి గొప్పచనం అందరూ ఏరీతిగా మాచిపత్రి అనుభవం చూస్తారు అనేది ఇక్కడ ఎంత కాలం క్రిందటో కొన్ని వేల సంవత్సరాల ప్రభు మనకి చూపించి ఇక్కడ రాసిపెట్టి కాబట్టి ఇప్పుడు మనం వాటినిస్తున్నాం చూడండి పద్దెనిమిదవ నుంచి నిన్న సృజిన్ నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గము నింత ఇష్టం ఎక్కడ ఇష్టం తొంభై రెండులో ఇష్టం ఆయననే ఆశ్రయదుర్గం ఆశ్రయపురం కాబట్టి ఆశ్రయపురం అంటే మన దేవుడు నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గం అన్న ఆశ్రయపురం అన్న ఒకటే దుర్గం ఒక స్థలము పురం అంటే ఒక ప్రాంతం అంతే తేడా కాబట్టి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గము నువ్వు అంటే నువ్వు విడిచిపెట్టినవు నిన్ను రక్షించ నిన్ను రక్షించిన ప్రభుని నువ్వు తృణీకరించినవు అని చెప్తున్నాడు నిన్ను కలిన దేవుని మరిచితివి కాబట్టి యహోవా దాన్ని చూచేను ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది ప్రవచనం తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడను వారిని అసహించుకొనెను ఎందుకు అసహించుకుంటాడు ప్రభు అనే విషయం అర్థం తీసుకుంటాం ఆయన ఇట్లు అనుకోనేను నేను వారికి విముఖుడనై వారి కడవ కడపటి స్థితి ఏ మగునో కనపట్టే స్థితి అంటే ఏం జరగబోతుందో నేను చూస్తాను వారికి విముకుడను అంటే నా మొహం వాళ్ళ చూపించండి నా వీపు నేను చూపిస్తావాల విముకుడను వారు మూర్ఖ చిత్తము వారు విశ్వాసము లేని పిల్లలు యుగ సమాప్తిలో విశ్వాసం పోతుంది మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున కాబట్టి ఇవన్నీ అప్పుడు నెరవేరుతాయి ఎప్పుడు నెరవేరుతాయి తిరిగి వచ్చినప్పుడు ఇసల్ఫలకి నెరవేరింది ఒకసారి అది ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించే టైంకి ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ముగిసే కాలంలో మనం ఉంటున్నాం మన కాలంలో ప్రపంచం అంతా మనుష కుమారుడు అంటే ఏ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తన విశ్వాసాన్ని కనుగొనినా మన ప్రార్థన దేనికి సంబంధించి ఎవరికి విశ్వాసం ఉండదంట ఆయన తిరిగి వచ్చేటైతే మళ్ళీ నువ్వెక్కడ ఉంటావు ప్రయాసం దాని కొరికే మనం ప్రయాసం అంతా దాని కొరికే కదా గోపజనంలో విశ్వాసం పుట్టాలా గొంతు మీద కత్తి ఉన్నప్పుడు విశ్వాసం వస్తుంది అంతకుముందు ఉండదు మెడ మీద కత్తి ఉంటే విశ్వాసం వస్తుంది కదా ఇరవై ఒకటో వర్షంలో చూడండి వాళ్ళ చేస్త పని చాలా జాగ్రత్తగా తెలిచాల్సింది వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి తిరి చాలా పవర్ఫుల్ వాక్యం ఇది మన ప్రభుకి ఎందుకు రోషం పుడుతుందా అంటే నిన్ను సృష్టిస్తే నువ్వు పూజించకకుండా ఈ లోకంలో వేరే వాటిని పూజిస్తే అనే కోపం రాదా తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరితో మాట వింటారు పిల్లలు స్నేహితుల మాటలు వింటారు తల్లిదండ్రుల కోపం వస్తారు ఎందుకు రోషం అరే నేను నీకు తల్లిదండ్రులు అయితే నువ్వు మా మాట వినకుండా ఎవరితో మాట వింటాను అని రోషము దేవుని గుణగణం కూడా అదే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వాడు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి తిరిగి పూజించిన విగ్రహాలను బట్టి నాకు రోషం పుట్టించారు నేను మిమ్మల్ని పుట్టిస్తే పనికిరాని వాటిని మీరు పూజించి నాకు రోషం పుట్టించారు అంటున్నాడు యుగ సమాప్తిలో దైవములు కాని వాటిని పూజిస్తారు వాళ్ళు దైవములు కానివి ఏం చెప్ప దేవునికి నీకు మధ్యలో ఏవి వచ్చినా అవి దైవములు కానివి అంటే విగ్రహములు దేవునికి నీకు మధ్యలో ఏమున్నా దేవునికి రావాల్సిన మహిమ నువ్వు ఇంకా దేనికి ఇచ్చినా అది విగ్రహమే అది ఒక వస్తువు కావచ్చు అది ఒక జీవం కావచ్చు ఒక జీవం వస్తువు అంటే ఈ లోకంలో ఏమున్నా మెటీరియల్స్ బిల్డింగ్స్ ప్రాపర్టీస్ హౌసెస్ మీ ఇంట్లో ఉండే గ్యాడ్జెట్స్ కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ మ్యూజిక్ సిస్టమ్స్ టెలివిజన్ సెట్స్ ఇవన్నీ వస్తు రూపకం అవి జీవం లేదు అవి దేవునికి సబ్సిడ్యూడ్గా నువ్వు చేసుకుంటున్నావేమో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గంటలు గంటలు వాటి సమయం కడుతుంటే అది నీకు విగ్రహమే ఈ రోజుల్లో ఎవరస్తులంతా మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు గంటలు గంటలు రుద్దుతా ఉంటారు దాని మీద దానికి వాళ్ళు బానిసలు అది వాళ్ళకి విగ్రహం అయిపోయింది జస్టిఫికేషన్ ఏంటంటే ఇందులో బైబుల్ యాప్ కూడా ఉంది బ్రదర్ అంటారు బైబుల్ యాప్ నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేస్తున్నావు వాళ్ళు బైబుల్ యాప్ ఓపెన్ చేసి చదువుతున్నావా వాట్సాప్ చదివినంతగా చదవవు ట్విట్టరు అదేంటి ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూస్తా ఉంటారు అందులో అవి చూసినంతగా టైం నువ్వు బైబుల్ వాక్యం మీద ఎప్పుడు పెట్టవు అప్పుడు అది మొబైల్ ఫోన్ కానీ టాబ్లెట్స్ కానీ అవి విగ్రహాలే ఖచ్చితంగా విగ్రహాలే కాబట్టి ఆయన ఖచ్చితంగా రోషం కలిగిస్తుంది అవి నీకు ఇచ్చేందుకు ఆయనను మయమపరచడం కొరకు కానీ నువ్వు ఆయన మర్చిపోయి నువ్వు దాంట్లో తన్వేత్వం చెందుతున్నావు అందులో లీనం అయిపోతున్నావు అందుకు నీకు సంతోషం ఉండదు ఒక ప్రొఫెసర్ లెక్చర్ వి నాకు కొంతకాలం క్రిందట దాని పేరు పేరు అంటే ఆయన లెక్చర్ ఇచ్చింది ద స్క్రీన్ మేకర్ లెస్ హ్యాపీ లెక్చర్ పేరు ఇంటర్నెట్ లో ఉంది అది యూట్యూబ్ లో స్క్రీన్స్ అంటే పది సంవత్సరాల క్రితము మన కండ్లు కొన్ని స్క్రీన్స్ నే చూసినాయి ఏం స్క్రీన్స్ అవి టెలివిజన్ స్క్రీన్ ఒకటి చూసింది లేకపోతే సినిమా స్క్రీన్ ఒకటి చూసింది అప్పుడు చాలా టైం ఉండే మన కొరకు మన కుటుంబాల మన పిల్లల కొరకు ప్రార్థనలకు ఇంకా ఏమైనా గాని ఫంక్షన్స్ కి టైం పెట్టినాం కానీ ఇప్పుడు ఏమైంది ఈ టెన్ ఇయర్స్ లో టెలివిజన్ కాకుండా కంప్యూటర్స్ కాకుండా పీసీ ట్యాబ్లెట్స్ కాకుండా మొబైల్ ఫోన్స్ అది ఇరవై గంటలు దాని మీద పెట్టుకొని రాత్రిలో రెండు గంటల వరకు కూడా రుద్దుకుంటా వస్తున్నారు వాటి మీద దాని వలన వాళ్ళకి పర్సనల్ టైం ఉంటూ లేకపోయిందట ఈ పది సంవత్సరాలు జరిగింది ఈ పది సంవత్సరాల తర్వాత టైం లేదు మనకి ఎందుకు లేదంటే నీ టైం అంతా కాబట్టి దొంగిలించేవాడు దయ్యమ సైతం వాడు సమయాన్ని దొంగలించేవాడు వాక్యం కాబట్టి వాడు వాటి రూపకంగా వచ్చి నీ సమయాన్ని దొంగలిస్తున్నాడు అవి దేవుని మహిమపర్చాల్సిన పోయి మనము వాణి మహిమపరుస్తున్నాం అందుకు ఆయనకి రోషం పుడుతుంది కాబట్టి మనము ఈ ఎలక్ట్రానిక్ గ్యాడెట్స్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఆయన కొరకు అన్న పిచ్చి పిచ్చి యాప్స్ వేసుకొని టైం అంతా వేస్ట్ చేయదు దాంట్లో ఎక్కువ మనము దేవుని వాక్యాలు వేసుకొని ధ్యానించాలా బైబుల్ అప్లికేషన్స్ వేసుకొని ధ్యానించాలా కామెంటరీస్ వేసుకొని ధ్యానించాలా దేవుని పాఠాలు వినండి దేవుని వాక్యాలు వినండి అట్లా దాన్ని వాడుకోండి మొబైల్ ఫోన్ ఫోన్ల కొరకు వాడుకోండి ప్రార్థనల కొరకు వాడుకోండి సరే ఎమర్జెన్సీ కొరకు కూడా వాడుకుంటారు కానీ దాన్ని ఇంటర్నెట్ లో పెట్టేసి నాన్ స్టాప్ వాట్సాప్ వాడుకోవడము అవన్నీ రేడియేషన్ మొబైల్ ఫోన్లో ఎక్కువ రేడియేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక పాస్టర్ నాకు లెటర్ రాసిడు చాలా కాలం క్రింద ఒక నాలుగు మూడు నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు బైబుల్ యాప్ ఒకటి తయారు చేయరాదు ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఆయన ఇంత పెద్ద లెటర్ రాసిడు ఎందుకు నేను తయారు చేయదలుచుకోలేదు అంటే బైబుల్ యాప్ తయారు చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇస్తే ఆండ్రాయిడ్ ఫోను క్రియేట్ చేసినంత రేడియేషన్ ఈ లోకంలో ఏది చెయ్యదు రేడియేషన్ అంటే మీకు తెలుసా రేడియేషన్ అంటే ఏదో రేడియేషన్ అంటే తరంగాలు ఆ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి వచ్చే తరంగాలు మీ శరణంలో ఉండే జీవకణాలని చంపివేస్తాయి కాల్చివేస్తాయి రేడియేషన్ అంటే దాన్ని ఆ కాలిపై చనిపోయిన జీవ కణాలు బ్లడ్ లో తిరిగి తిరిగి కొంతకాలానికి క్యాన్సర్ రూపకంగా కావచ్చు రకరకాల రోగాలు రావచ్చు అని నేను ఆ రీతిగా దేవుని బిడ్డలని హింసించాను అని చెప్తున్నాడు ఆయన అందుకే నేను యాప్ క్యాదని అంటున్నాడు దాని తర్వాత అక్కడి నుంచి నేర్చుకున్న ఏంటంటే ఆయన లెటర్ లో మొబైల్ ఫోన్స్ లో నుంచి వచ్చే రేడియేషన్ గాని లేక ఈ టవర్స్ ఉంటాయి కదా టవర్స్ నుంచి నీ మొబైల్ ఫోన్ కు వచ్చే ఆ వేవ్ గాని ఇంట్లో మైక్రోవేవ్ అవెన్స్ ఉంటాయి బేకరీలలో అవెన్స్ ఉంటాయి ఎగ్ పాఫ్ ఇస్తే వాడు అంటే పడేస్తాడు అంట వేసి తిప్పి దాంట్లో ఉండే రేడియేషన్ ఒకటే దాంట్లో ఏ టెక్నాలజీ వాడతారో ఈ బ్రాడ్కాస్టింగ్ ఈ టవర్స్ కాని నీ మొబైల్ ఫోన్స్ కానీ అదే టెక్నాలజీ వాడతాయి తేడా ఏంటంటే ఇక్కడ నువ్వు ఫోన్ వింటున్నావు అక్కడనేమో వంట గరం ఫుడ్ గరం అందులో అంతే తేడా అప్పుడు ఆయన అంటాడు ఫుడ్ ని గరం చేసే వేవ్ నువ్వు చెవు దగ్గర నీ చెవులో నీ అవయవాళ్ళు వేడి కావాలనుకుంటున్నావా ఎన్ని జీవకణాలు చచ్చిపోతున్నాయి అక్కడ అని ప్రూవ్ చేసి చూపించింది ఆయన కాబట్టి మనం అందుకే ఎక్కువ దాన్ని మన జేబులో పెట్టుకోం దగ్గర పెట్టుకోం ఇంట్లో ఉంటే పక్కకు పెడతాం ఆఫీస్లో ఉంటే టేబుల్ మీద పెడతాం తలకీ పెట్టుకొని పండుకోం ఎందుకంటే దాని నుంచి రేడియేషన్ వచ్చి అనారోగ్యం పాలవుతాం మనం తర్వాత దాని నుంచి రకరకాల అనార్థాలు వస్తున్నాయి ఎక్కువ వాటిని వాడే వాళ్ళు ఈ ల్యాప్టాప్స్ టాబ్లెట్ పీసీస్ ఈ రేడియేటింగ్ గ్యాడ్జెట్స్ వాడే వాళ్ళకి పిల్లలు పుట్టారంట భవిష్యత్తులో అంత భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం కాబట్టి ఇవన్నీ యంగ్స్టర్స్ కి మనం చెప్పాలంటే ప్రేమతో చెప్పాలా కఠినంగా చెప్తే వాడు వినడు తర్వాత ఈ రోజు పిల్లలకి చెప్పాలంటే ఆధారాలతో పాటు మనం చెప్పాలా అందుకే మనం బాగా నేర్చుకోవాలి ఈ బాగా చదవాలా ఇవన్నీ చదివి నేర్చుకొని అనేక మనం జాగ్రత్తగా ప్రకటించాలి ఎందుకంటే ఒక తరం వాళ్ళు గొప్ప సేవకులు రావాల మన కాలంలో ఒక తరం వాళ్ళు ఈ గొప్ప సేవకులు రావాలా మనకంటే మరీ విశేషంగా వాళ్ళు సేవ చేయాలా అది మన ఆశ ఎందుకంటే అట్లాంటి వాళ్ళు పోయి ఈ గ్యాడ్జెట్స్ ఈ టెక్నాలజీస్ బాగా నేర్చుకున్న వాళ్ళు పోయి ఈ సత్యాన్ని ప్రకటిస్తే ఎవరు మారిపోతారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం తయారు చేయాలి కాబట్టి ఈ వాక్యాల నుంచి జాగ్రత్త నేర్చుకోవాలి సరే చూడండి కొంచెం స్పీడ్గా వాడు నేను ఇరవై ఒకటో వారు దైవము కాని దాని నాకు రోషము కుట్టించిది కాబట్టి మనము దీన్ని కూడా మన పరుగు ఎక్కువగా ప్రేమించద్ది ఈ వస్తువునే గాని మనిషినే గాని నీ భర్తనే కాని నీ భార్యనే గాని నీ పిల్లల్నే కాని నీ బంధువులనే కానీ నీ మిత్రులనే కానీ ఏ సుప్రభు కంటే ఎక్కువ నువ్వు నీ పాసర్నే గాని నీ పాసరమ్మనే కాని పాసరమ్మ పిల్లల్నే కాని ఏ మనిషిని కూడా ఈ లోకంలో మన ప్రభు కంటే ఎక్కువ మనం ప్రేమించద్దు అనేసి వాళ్ళని ధృవీకరిస్తావా తక్కువ బోధ వాళ్ళని ఆదరించాలా నీ తల్లిదండ్రులను సన్మానించాల నీ సహోదరులను ప్రేమించాల ద్వేషించద్దు వ్యర్ కూడా అనద్దు అనుది వాక్యం ఎవరిని కూడా యూజ్లెస్ కలో అనొద్దు మనం దేడ్ దిమాక్ గాడు అంటారు ఇక్కడ భాషలో చెప్పాలంటే అట్లా ఎవడి మనం తిట్టద్దు వాడు దేడ్ వాడి అయితే వాడిని సహోదరుడు కూడా మళ్ళీ నువ్వు అదే రీతిగా దేడ్ దిమాక్ నువ్వు తిడుతున్నావు నీకు దిమాక్ కాబట్టి మనము వీటన్నిటి జాగ్రత్తగా పరిశీలించాలా మన ప్రభుకి మహిమ వచ్చే రీతిగా మనం జీవించాలా దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వద్దు ఏది ఎక్కువ నీకు మోజు ఉంటుందో దాని నుంచి బయట ప్రయత్నించాలి మనం అంత భయంకరమైన కాలం కదా మనం ఇప్పుడు తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిది కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించను ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం జనము కాని జనము జనము కాని జనం అంటే వాళ్ళు మనుషులు కాదు అని అర్థం జనము కాని జనము ఇది జాగ్రత్తగా ధనించాల్సిన చిహ్న పరంగా పదం వాళ్ళు జనము కాని జనం అంటే వాళ్ళు మనుషులు కాదు కాని మనుషులు అంటే వాళ్ళు పాశివులు అని అర్థం అంటే ఏంటి సర్పములు తేళ్ళు అని అర్థం సర్పంలు తేళ్ల ద్వారా నేను ఏం చేస్తాను వారికి రోషం పుట్టిస్తాను ఎవరికి మూడవ గుంపుకి గోపజనానికి జనానికి ఎందుకు గొప్ప ప్రభుని ప్రేమించాల్సింది పోయి ఈ లోకాన్ని ప్రేమిస్తుంది ఐశ్వర్యాన్ని ప్రేమిస్తుంది ఆస్తి అంతస్తుని ప్రేమిస్తుంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ప్రేమిస్తుంది మ్యూజికల్ సిస్టమ్స్ ని ప్రేమిస్తుంది చర్చ్ ప్రేమిస్తుంది పాస్టర్స్ ని ప్రేమిస్తుంది ఎక్కువగా ప్రభు కంటే అందుకే మనము మనుషుల ఆశ్రయిస్త కంటే యహో మేలు అన్న వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటాం మన ప్రభునే మనం ఆశ్రయిస్తాం మన ప్రభునే ప్రేమిస్తాం ఎక్కువగా అది మనం తీర్మానించుకోవాలా ప్రభు నిన్నే ప్రేమిస్తాను ఎక్కువ ఏదైనా నీకు నాకు మధ్యలో అడ్డొస్తే చూపించి ప్రభుత్వ దాని నుంచి విడుదల కానీ నేను నా బాధ్యత నెరవేర్తించగల ఒక భర్త లాగా పోషించాలా తండ్రిలాగా కుటుంబాన్ని పోషించాలా అది నా బాధ్యత కానీ ప్రభు కంటే నా భార్య ఎక్కువ ప్రేమించాను అది తీర్మానించుకోవాలా ప్రభు కంటే నా పిల్లల్ని ఎక్కువ ప్రేమించాను ఒకవేళ అట్లాంటి వాళ్ళకి కష్టమైతే నువ్వు భరించలేవు ఆ విషయం ఆ తీసుకోండి ఎందుకు కష్టాలు కల్పిస్తారు దేవుడు నువ్వు సరిగా ప్రేమిస్తలేవేమో బయటికి మట్టు సాక్ష్యం చెప్పుకుంటున్నావు వాక్యం చెప్పుకుంటున్నావు కానీ నువ్వు ఆయన నిజంగా అరితిగా నిండు మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయన సేవిస్తలేమేమో ప్రేమిస్తలేమో అందు కొరకు వీళ్ళందరూ అరితిగా శ్రమల పాల్గాబోతున్నారు కాబట్టి జనము కాని వలన వారికి రోషము పుట్టించును ఎందుకు మీరు దేవతలు కాని వాటి మీరు నాకు రోషం పుట్టించరు కాబట్టి అవివేక జనము వలన వారికి కోపం పుట్టించును కాబట్టి జనము కాని జనము అవివేకులు రెండు సర్పములు తేళ్లవి ఈ రెండు గుంపుల ద్వారా నేను నీకు వారి కోపం పుట్టించును నా కోపాన్ని రగులు పాతాల అగాధం వరకు అది దహించును కాబట్టి బూరల తీర్పు అంతా అగ్నికి సంబంధించింది కదా అంటే ఆయన తీర్పు సంబంధించింది ఆయన కోపానికి సంబంధించింది నిజమైన అగ్ని కాదండి ఆయన కోపము రగులుకుంటది అన్నట్టు కాబట్టి పాతాల అగాధం వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును కాబట్టి భూమి పంట ఈ విషయాలు బాగా అర్థం భూమి అంటే గొప్ప జనానికి పంట గొప్ప జనానికి కాబట్టి భూమిని పంటను కాల్చును పర్వతముల పునాదులను రగుల పెట్టును కాబట్టి పర్వతములంటే కూడా రకరకాల మతాలు రకరకాల సంగాలు కాబట్టి పర్వతము అంటే ఒకటే సంఘము పర్వతములు అంటే రకరకాల చర్చలు అంటే అట్లా చెప్తే కొంత కష్టతరం ఉంటుంది మనుషులకు కానీ ఇంకా వేరే ఏ రూపకం ఉందో ఒకవేళ అది కరెక్ట్గా కాకపోతే మీరు చెప్పండి ఏ రీతిగా ఉందని నేర్చుకుంటామని చెప్పాలా మనం కాబట్టి పర్వతముల పునాదులను రగుల పెట్టును ఆపదలను విస్తరించే విస్తరింపజేసేదను కాబట్టి ఆపదలు పెట్టేది ఎవరు సైతన్గాడు కష్టాలు పెడుతుంది బ్రదర్ నన్ను బాగా శ్రమలు పెడుతుంది బ్రదర్ వాడికి ఆజ్ఞ ఇచ్చింది ఎవడు సైతాను దేవుని ఆజ్ఞ లేకుండా వాడు ఏమి చేయడని మనం ఎన్నిసార్లు చూసినాం దేవుని వాక్యాలు వానంతటా వాడు ఏమీ చేయలేడు వానికి నువ్వు చోటు ఇవ్వాలా వానికి నువ్వు అవకాశం ఇవ్వాలా అప్పుడే వాడు వచ్చింది చేస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళకి వాడిని ఎందుకు పర్మిట్ చేస్తుంది ఇక్కడ చూడండి వారికి ఆపదలను విస్తరింపజేసేదను దేవుడు ఆపదలను వాళ్ళకి విస్తరింపజేస్తా అంటున్నాడు ఎందుకు ఆయనకి కోపం పుట్టించు ద్వేషం పుట్టించారు బొమ్మలను పూజించడం వలన వారికి వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను నా బాణములు అంటే నా శిక్ష వారి మీద తీసుకొని అంటున్నాడు అవి కుచ్చుకున్నప్పుడు మంట కదా మంట అంటే మళ్ళా వేడికి సంబంధించింది బాణములు అంటే తేళ్లు ఆయన చేతిలో తేళ్లు ఏరీతిగా వాడబడతాయి అనేది ఇక్కడ ప్రవచనం చెప్పబడుతుంది కాబట్టి వారు కరువు చేత క్షీణించురు కరువు దేనికి సంబంధించింది తేళ్లకు సాధ తేళ్లు తినేస్తాయి ఆ మిడతలు మిడతలు పంటలను తినేస్తాయి కాబట్టి మిడతలకు సాదృష్టం తేళ్లకు సాదృష్టం మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు వాళ్ళు క్రూరంగా హత్య చేయబడతారు మంట చేత క్రూరమైన హత్య చేత అంటే వాళ్ళు చాలా క్రూరంగా చంపబడతారు తలకాయలు నరక లేక ఇష్టం వచ్చినట్లు వాళ్ళని కోసి ముఖాలు ముఖాలు చేయడము ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ అది క్రూరంగా ఉంటుంది ఎందుకంటే ఆ రామాలో అంగలారపం అనే ఒక వాక్యం ఒకరోజు మనం కొంతకాలం క్రిందట ధ్యానించినాం రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తుంది గర్భిణీలు తమ పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తున్నారు వాళ్ళు గర్భాలు కోసి గర్భాల కత్తులతో కోసి పిల్లల్ని తీసేసారు అంత కఠినంగా వాళ్ళు ఆ రోజు చెంపారు వాళ్ళని అది తిరిగి వస్తుందనేసి యేసు మతేశ్వర వార్త ఎరునాలు ప్రవచించాడు ఆ దినం గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ కాబట్టి ఇవన్నీ నెరవేర్తాయి చూడండి ఇవన్నీ సత్యాలు వాళ్ళు తెలియక వాళ్ళు ఈ లోకమే వాళ్ళకు చెప్పబడిందే సత్యం అనుకుని వాళ్ళు శ్రమలుగుండతున్నారు మళ్ళీ నీలాంటి వాడు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి చెప్పకపోతే వాడు అటువంటి భయంకరమైన క్రూరమైన హత్య అనుభవించక తప్పదు పాస్తర్లు క్రూరంగా హత్యలు అనుభవిస్తారు ఈరోజు ఎందుకు అనుభవిస్తారో మనకు తెలియదు అది ఎందు నిమిత్తమైన దేవుడు ఆమోదించి తెలియదు కానీ ఒకవేళ ఈ రీతిగా ఈ వాక్యం ప్రకారంగా ఇది నెరవేరుతుంది ఈ రోజు ఈ ప్రవర్శం నెరవేరుతుంది మన కాలంలో కాబట్టి జాగ్రత్తగా మనము వీటిని పరిశీలించాలా అనేకలని హెచ్చరించాలా బురదలో ప్రాకు పాముల విషమును బాగా ఇక్కడ ఎక్కడుంటే బురద బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కూరలను వారి మీదికి రప్పించదను సర్పంలను తేళ్లను నేను వారి మీదికి రప్పిస్తాను అంటున్నాడు చాలా తేటాగా ఉంది కదా ఇక్కడ రెండు గుంపులు ఆయన కోపము ఎంతగా రగులుకుంటుంది అపాస్టేట్ చర్చి మీద లేక దుష్టత్వంలో ఉన్న మతపరమైన జీవితం ఇరవై ఐదవ బయట ఖడ్గమును లోపల భయమును వాడు ఎక్కడ ఉన్నగాని వానికి భయమే అట తయారవుతుంది ఆ కాలంలో యవడులను కన్యక్కలను శిశువులను నెరసిన తల వెంట్రుకలు గలవారిని నశింపజేయును అందరు గొప్ప యవనులు అంటే పురుషులు కన్యకలు అంటే స్త్రీలు దాని తర్వాత తల నేరిసిన వాళ్ళు శిష్యులు అంటే పసిపిల్లలు తల నేర్చిన వాళ్ళు కూడా అందరూ ఏం చేస్తారంట నశిస్తారంట వారిని దూరంకు చెదరగొట్టేదను అంటే వారి ఆస్తుల నుంచి వాళ్ళ ఇండ్ల నుంచి దూరం చెదరగొడతారు అంటే ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తితా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తారు ఆ కాలం వీళ్ళని తరుముతారు ఎందుకంటే కత్తి వాళ్ళు ఎంత పోతుందని మనం చూసినాం ఏసుకల్ గ్రంథంలో హైదరాబాద్ ఇరవై ఆరో వచ్చరంలో వారిని దూరంకు చెదరగొట్టేదను వారి పేరు మనుషులలో లేకుండా చేసేదను అనుకొందును వారి పేరు మనుషులు లేకుండా చేసిన అనుకుందును కానీ చూడండి అక్కడ అవకాశం ఇస్తున్నాడు వారి విరోధులు నిజము గ్రహింపక ఉందురేమో ఇదంతయు యహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితేమి ఇరవై ఏడవ నుంచి సర్పములు తేలి ఏమనుకుంటాయినా వచ్చిన ఉంది ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి ఇరవై ఏడవ నుంచి ఇరవై ఆరో వరకు గొప్ప జనము గురించి చెప్పబడింది ఇరవై ఏడవ వర్షంలో సర్పంల తేల మీద గురించి చెప్పండి మీరు ఎట్లయితే చేదు అనుభవము గొప్ప జనానికి ఇచ్చినో ఇప్పుడు నేను మీకు ఇస్తా కాబట్టి ఆయన శిక్ష ఎట్లుంటది అంటే ఫస్ట్ గొప్ప శిక్షించడం కొరకు సర్పం తేలని మాడుకుంటాడు దాని తర్వాత సర్పంల తేల శిక్షిస్తాడు అది ఆయన విధానం ఇది ఎవ్వరికి చెప్పలేరు ఎవ్వరు దాన్ని అరితి గ్రహించలేరు కానీ ఇక్కడ చాలా తేటగా ఉంది వీళ్ళు సార్ నేను దేవుని సేవనే చేసిన వీళ్ళని శిక్షించడం వలన గొప్ప జనాన్ని మీరు శమల పాలు చేయడము దేవుని శిక్ష మా ద్వారా నెరవేరుస్తుండడు అంటే మేము దేవుని బిడడం అనుకుంటున్నారు వాళ్ళు కానీ కాదు నేను మిమ్మల్ని నా పని కొరకు వాడుకున్నా కానీ మీ జీవిత మీ గుంపులో మీరున్నారు మీరు ఏర్పరచుకున్న విధానాలు ప్రకారంగా మీ వంతులో మీ గుంపులో మీరున్నారు ఇరవై ఏడవ వర్షం నుంచి వారి పేరు మనుషులు లేకుండా చేసిన అనుకుందును వారి విరోధులు నిజము గ్రహింప కుదురు ఎప్పటికి కూడా సర్పములు తెలియదు సత్యాన్ని గ్రహించరు ఇందు ఇదంతా యహోవా చేసినది కాదు అని అనుకుంటున్నారు ఇది మేమే చేసినాం అనుకుంటున్నారు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందరేమో విరోధి గర్వమునకు భయపడి చెదగొట్టలేదు వారు ఆలోచన జనము వీళ్ళకి ఆలోచన ఉండదు సర్పంల తెల్లకు ఆలోచన ఉండదు విషయం ఇక్కడ జ్ఞాపకం చేశాడు వారిలో వివేచన లేదు వెంకట పర్షాత్ వాళ్ళకు ఉండదు కాబట్టి వారు జ్ఞాపకము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు అని యువడు ఆలోచించాడు జ్ఞానము వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోబ వారిని అపగింపని ఎడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు చూడండి వాళ్ళంతా వాళ్ళ జీవిత విధానం వేరేది వాళ్ళ ఆశ్రయదుర్గము వాళ్ళు వేరే ఒక ఈసిని వెంబడిస్తారు వాళ్ళు వేరే ఒక ఆశ్రయదుర్గాన్ని వెంబడిస్తారు అని ప్రభు మన జ్ఞాపకం చేస్తుడు మనము ఆశ్రయించే దొరకడం వేరే లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం మూడనరు తిరిగి లేచిన ఆ ఏసుని ఆ మనం వెంబడిస్తున్నాం వారు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నీ కొరింత రాష్ట్రపత్రికలో పౌలు జ్ఞాపకం చేసినట్లు ఈ గుంపు సర్పములు తేళ్లు మన ప్రభుని వెంబడిస్తలేము అందుకే ప్రవ్వా ప్రభువా ఈ నామన ప్రవేశించలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు మీ నామంలో దయలను వెళ్లగట్లేదా మీరెవరో నాకు తెలియదు మీ నామ్న రోగుల స్వాస్థ పర్చలేదా మీ నామన్నా ఇది చేయలేదా అద్భుతాలు చేయలేదా మీరు ఎవరో నాకు తెలియదు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి తరిమేస్తున్నాడు దేవుడు వాళ్ళని కాబట్టి వాళ్ళు ఆయన జనం కాదు జనం జనం ఇందుకు మన శత్రువులే తీర్పు తీర్పరులు వారి ద్రాక్ష వల్లి సుధమా అంటే మంచిది కాదు వారి ద్రాక్షవాళ్ళి మంచిది కాదు ద్రాక్ష నేను తీగలు మీరు అన్నాడు ఏసు కాబట్టి వారు వారు వెంబడిస్తున్న ద్రాక్షలి యేజు ప్రభు ద్రాక్షవల్లి కాదు సుధమా ద్రాక్షవల్లి అంటే అది సైతానికి సాదృశ్యం నేను ఏమంటాడు నిజమైన ద్రాక్షలిని అంటే అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఉంది ఇదే సుధమా ద్రాక్షవల్లి కాబట్టి వాళ్ళు వెంబడిస్తుంది సుధమా ద్రాక్షవల్లి అని చెప్తున్నాడు దాని తర్వాత అది గుమరా పొలములో పుట్టినది వారి ద్రాక్ష పిచ్చి ద్రాక్ష చేదు ఉంటాయి కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ గొప్ప జనానికి చేదు అనుభవము తిరిగి ఆ మనం చూస్తాము హేచ్ మైదాద్యంలో తిరిగి మొదటి గుంపు కూడా కాల్చివేయబడుతుంది అంటే వాళ్ళు కూడా చేదు అనుభవం జరుగుతుంది వాటి గెలలు చేదైనవి కాబట్టి సుధమా గొమ్మర కాపురస్తుల అంటే సదమా గొమర అంటే సర్పంలో తేలిన అర్థం అది ఎప్పుడో మనం చూసినాం చాలా కాలం క్రిందట వారి ద్రాక్ష గెలలు చేదనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము ఇప్పుడు అర్థమవుతుందా వాన సర్పములని తేళ్లని తేళ్ల కూడా విషముంటది వాటి కాటు సర్పములు కూడా కాటేస్తే విషముంటది తేళ్ల కొండకు కూడా రెండు విషంతో నిండిన విషన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి వారి ద్రాక్ష రసము క్రూర మృగముల విషము నాగుపాముల క్రూర విషము ముందుగానే ఆయన హెచ్చరిస్తాడు ఇది వారి యొద్ద మరుగుపడి ఉండలేదా నా విధులలో ముదిరింపబడి ఉండలేదా ఎప్పుడో లాస్ దేవుడు ఇవి నా యొద్ద మరుగుపడి ఉండలేదా నా విధులలో ముదిరింపబడి ఉండలేదా అంతే కదా వారి కాలు జారు కాలమున పగ తీర్చు టయు ప్రతిఫలమిటయు నావే వారి ఆపదము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి ఆధారము లేకపోవును మనకి ఏసు ఆధారం వారికి ఆధారం ఉండడు నిర్బంధింపబడిన వాడును స్వతంత్రులు లేకపోవును యోహోవా చూచును తన సేవకులను గోర్చి సంతాప పడును గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకు సంపదపడతారు అంటే ఫస్ట్ వాళ్ళందరు మరణిస్తారు దాని తర్వాత వీళ్లు మరణిస్తారు అప్పుడు వాళ్ళ గురించి ఆయన వారి గతి త్వరగా వచ్చును వారి ఆధారము లేకపోవును నిర్బంధింపబడిన వారిను స్వతంత్రం లేకపోవను యహో వచ్చును తమ సేవకులను గురించి సంతాపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును అని తప్పకుండా గొప్ప తీర్పు తీరుస్తాడు నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రొను తిని వారి పానార్పణం పానీయార్పణమైన ద్రాక్షను త్రాగిన వారి దేవతలేమైవి రోషం పుట్టించిన వారు కదా వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానీయుడని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు ఏ దేవతలు వచ్చి మిమ్మల్ని కాపాడలేవని చెప్తుండే ఇంత తేటగా ఆ రోజున ఆ శ్రమల గుండా మీరు పోతపుడు మీరు నమ్ముకున్న ఏ దేవతలు మిమ్మల్ని కాపాడవు ఎందుకంటే నేనే దేవుడను నా తప్ప నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు గొప్ప జనం మృతి నొందిన వాడును బ్రతికించేవాడును నేనే మృతి నొందించేవాడును నేనే బ్రతికించేవాడు నేనే మీరు అర్థం చేసుకుంటారా మరణాన్ని ఇచ్చేవాడు ఆయననే బ్రతికించేవాడు కూడా ఆయననే యశ్ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ తర్వాత గాయపరచు వాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడను లేడు అందుకే మనము ఆయన చేతి దగ్గరికే పోవాలా ఆయన నుంచి ఎవ్వడు విడిపించాడు కాబట్టి ఆయన పక్షంగా జీవించడం నేర్చుకోవాలా ఆయనకు వ్యతిరేకంగా జీవించద్దు మనం ఎవ్వరు కాపాడలేడు వ్యతిరేకంగా మనం జీవిస్తే ఆరోజు నేను తలతల్లాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నా ఎడలా నా శత్రులకు ప్రతికారము కలుగజేసేటను సర్పంలోకి జనం కాంజనం చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రుల్లో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా శాశ్వత జీవంతో ప్రమాణము చేయచ్చున్నాను ఇది ఖచ్చితంగా నెరవేర్తుంది నేను ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకే మనం తీర్మానించ్వితీయోపదేశం అంటే రెండు భాగములు ఆయన కణికరాన్ని కోరుకుంటావా ఆయన శిక్షకి పాత్రలో అవుతావా మనకి మనకు ఆ శిక్ష అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకు నిమిత్తమై శిక్ష అనుభవించింది కలవరిశలలో కాబట్టి ఆయన ఆ చేదు అనుభవాన్ని మరొకరికి చూసిండు మనం ఇంకా ఆ చేదు కేవలం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలా మారా అన్న చేదు నీళ్లు తాగుతావా జీవజలమైన ఏసు నీళ్లు తాగుతావా అది నువ్వు ఎందుకంటే మనం చూసినాము ప్రకటన గ్రంథం పండవాధ్యాయంలో సర్పము నీళ్లు క్రక్తది కదా అది చేదు అనుభవం అన్నట్టు నీళ్లు చేదు నీళ్లు అంటే బాగా అర్థం చేసుకోండి నీళ్లు అంటే మనుషులకి సాదృశ్యం జీవానికి సాదృష్టం చేదు నీళ్లు అంటే సైతాను అనుచరులు కాబట్టి సైతాను అనుచరులు మనం వెంబడి మనకు కూడా ఆ చేదు అనుభవం పెరుగుతూ కాబట్టి మనము జీవజలము కి సాదృశ్యంగా మనం ఆయన జీవానికి సాదృశ్యంగా ఉన్నాం కాబట్టి మనము ఆయనను వెంబడించలా సైతాన్ని వెంబడిస్తే ఖచ్చితంగా చేదు అనుభవం తప్పదు ఎందుకంటే ఈ సైతాన్ అనుభవించే లోకను వెంబడించడం కాబట్టి మనకి లోకంతో ఏ పని లేదు మనం ఏ స్టాన్ని ఆయన జీవజల నది ప్రవహిస్తుంది ఎవరైతే ఈ ఆయన నమ్ముకుంటాడో వాడి కడుపు నుంచి జీవజల నది ప్రవహిస్తుంది అనేకులని అది జీవింపజేస్తుంది అటువంటి జీవజల నది మన జీవితాల నుంచి ప్రవహించాలా అనేకుల జీవితాలలో జీవాన్ని తీసుకొని రావాలా మృతం నుంచి వాళ్ళని జీవములుగా మార్చుకోవాలా అటువంటి శివ జీవితంలో ప్రభు మనందరినీ నడిపించాలా ప్రార్థిస్తాం పరిశుద్ధుర తండ్రి నీకు వందాలైనా యుగ సమాప్తి చివరిలో ఏం జరగబోతుందో మూడవ బూర సంబంధించిన విషయాలు మాకు చూపించినారు ప్రవ్వ ప్రవ్వ ఇది వచ్చేవారు ముగించుకోవాలని తీర్మనించుకున్నాం కానీ మీ చిత్తాన్ని సిద్ధించనుగా హాలియా మీరు ఏ రీతిగా నడిపిస్తే మరి ముందుకు వెళ్తాం ప్రవ్వ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా వీటిని ధ్యానించాలా నెమ్మర్ వేసుకోవాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాల స్థిరంగా ఇందులో అనుమనించేది లేదు ప్రభావ మేము అనుమనించాయినా మీ వాక్యాన్ని ప్రతి వాక్యము ఆత్మావేశం చేత రాయబడేది మా కొరకు మేము ఇంకా అనుభవించం అనుమానించాం ప్రవ్వా అనుమానకు ఆత్మని ఏసుక్రీస్తా నా పాత్ర బంధించండి ప్రవ్వా ప్రవ్వా మా యొక్క అవిశ్వాసాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆయన మేము సంపూర్ణంగా విశ్వాసంలో అంచలంచగా ఎదగాల ప్రవ్వాజం అలీ ఆ యొక్క కదిలించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం ప్రతి కష్టం నష్టం ఇరుకు నుంచి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళకి విడదల కల్పించమని ప్రార్థిస్తున్నాం మీరు జీవం దేవుడు కాబట్టి వాళ్ళు జీవితాలలో సాక్షని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి అక్కల కొరతలు తీర్చి మీ రాఘవశండి తిరిగింటికి వెళ్తుండగా ప్రభ్వా సురక్షితంగా చేర్చమని రానయున్న ఏసు క్రీస్తు పరుస్తున్నానం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ గొప్ప జనం చూపించండి లక్ష నలభద్ నాలుగు వేల మందిని ప్రార్థిస్తున్నాం తండ్రి